విభాగినే శ్వరో గురాత్తి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తేహాయ దక్షిణామూర్త శ్రుతిస్మృతిపురాలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరంకర గురుపాదాంబుజన్మని సవిలాసమోహ్రాహ్రాసైకర్మే ఓ సహనా సహనో భునత్తు సహ వీర్యం కర వహై ేజస్విధమా విషావే శాంతి సదద్వైతం పంచభూత వివేక బోద్ధుం శక్యం తోత పంచకం ప్రదైనా ఒకటి ఉంది అని లేక లేదు అని మనం చెబుతాము అంటే అలా ఉన్నవి లేనివి మనకు తెలిసినప్పుడే అలా చెప్పడం సాధ్యపడుతుంది ఏది ఉన్నా అది మనకు తెలిసినప్పుడే అది ఉన్నట్లు అట్లాగే ఏది లేకపోయినా అది కూడా మనకి తెలిసి ఉన్నట్లు ఉన్నప్పుడే అది లేనట్లు కాబట్టి మన మనసుకి అందని దానిని ఉన్నదని కానీ లేదని కానీ చెప్పడానికి అవకాశమే లేదు తద్ అది ఉంది తన్ నాస్తి తే నా అస్థి అది లేదు ఈ రెండు వాక్యాలు చూసినప్పుడు తద్ అది ఉంది తన్ నాస్తి అది లేదు ఏదైతే ఉందో అది ఉంది తది అస్థి అని నువ్వు చెబుతున్నావు అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం నీకుంది అట్లాగే తన్ నాస్తి తత్ నా అది లేదు అని అంటున్నావు అది ఏదో నీకు తెలుసు అది లేదనేది కూడా నీకు తెలుసు కాబట్టి ఈ రెండు కూడాను నీ జ్ఞానంలో ఉండడం వల్లనే నీకు తెలిసి ఉండడం వల్లనే చెప్పడం జరుగుతుంది అం ఘట ఇది కుండ అస్థి కుండ ఉంది ఎందుకు నేను కుండకు దగ్గరగా పోతున్నా నాకేదో కావాలి దాహం వేస్తూ ఉంది నీళ్లు తాగాలి కొండలో ఉంటాయి కనుక అయం ఘట అస్తి తీరా దగ్గరికి వెళ్ళినప్పుడు ఘటే జలం నాస్తి తీరా దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత ఆ కుండలో నీళ్లు లేవు అని నాకు తెలుస్తుంది ఈ రెండు నా అనుభవంలో ఉన్నాయి కాబట్టి ఏది ఉంది అనేది నాకు తెలుసు అట్లాగే ఏది లేదు అనేది కూడా నాకు తెలుసు క్లియర్ జగత ఆస్తి ఈ ప్రపంచం ఉంది ఎలా చెప్పగలను ప్రపంచం ఉంద నీకు తెలుస్తూ ఉంది కనుక నీకు తెలుస్తూ ఉంది కనుక లేకపోతే ప్రపంచం ఉంది అని చెప్పడానికి కూడా అవకాశం లేదు ఈ ప్రపంచం ఉందంటే ఆ ప్రపంచం ఎలా తెలుస్తూ ఉంది అనేది వేరే విషయం నాకు తెలిసిన ప్రపంచం నీకు తెలియకపోవచ్చు ఆయనకు తెలిసింది ఆయనకి తెలియకపోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఈ ప్రపంచం గోచరించవచ్చు కానీ ప్రపంచం ఉంది అని అన్నావంటే ఎలా నువ్వు తెలుసుకున్నావో వేరే విషయం కానీ అది అలా ఉంది అనేది నీ జ్ఞానంలో ఉంది కాబట్టి ప్రపంచం ఉంది అని నువ్వు చెప్తూ ఉన్నావు సపోజ్ అది నీ జ్ఞానంలో లేకపోతే నువ్వు చెప్పలేవు కాలం ఉంది నీకు తెలుస్తూ ఉంది కనుక నీకు తెలియకపోతే కాలం ఉండి కూడా లేనట్లే ఒక కోమాలో ఉంటాడు ఒక వ్యక్తి ఆరు నెలలు కోమాలో ఉన్న తర్వాత వాడు బయటపడితే ఎంతకాలం కోమాలో ఉన్నాడు అనేది వాడు చెప్పలేడు నువ్వు చెప్తేనే వాడు చెప్పుగలడు ఆ తర్వాత చెప్పుకుంటాడు అందరికీ నేను ఆరు నెలలు కోమాలో ఉన్నానండి ఎందుకంటే తన అనుభవాలు లేదు కనుక తను చెప్పేటువంటి అవకాశం లేదు ఒక అర్థం చేసుకుంటారు కనుక కాలం ఉంది నీకు తెలుస్తుంది కనుక దేశం ఉంది స్పేస్ నీకు తెలుస్తుంది కనుక దేశ కాలాదుల్లోనే ఈ ప్రపంచం అంతా తెలుస్తూ ఉంది దేశ కాలాదుల్లో తెలిసేటువంటి ఈ ప్రపంచంలో నిరంతరం సాగుతూ ఉండేటువంటి అనేకమైనటువంటి సన్నివేశాలతో సంఘటనలతో నువ్వు ముడిపడి ఉన్నావు ఇవన్నీ కూడా నీ అనుభవంలో ఉన్నాయి అన్ని అనుభవాలు ఉన్నాయి అందుకనే ప్రపంచం ఉంది జగత హాస్తి అన్ను అంటావు పిచ్చివాడి సంసారం ఉంది కానీ పిచ్చివాడి సంసారంలోనే ఉండేది కంట్రోల్గా పిచ్చి ఉంటే వాడిని ఓ పద్ధతిలో ఉంచుతాం లేకపోతే సంఖ్య లేసైనా ఇంట్లోనే పెట్టుకుంటాం ఎందుకంటే మనవాడే కనుక వాడిని వదులుకోలేదు కాబట్టి పిచ్చివాడికి సంసారం లేదు కానీ పిచ్చివాడు మాత్రం సంసారంలోనే ఉన్నాడు బాగా అర్థం చేసుకోవాలి ఇంతకీ వాడి పిచ్చి సంసారం ఉన్నట్ల లేనట్లా వాడు సంసారంలో ఉన్నప్పటికీ కూడా వాడికి సంసారం లేనట్లే ఎందుకని వాడు అనుభవంలో లేదు కాబట్టి జగత్తు ఉంది అంటే యాక్షన్ అయినా రియాక్షన్ అయినా నీకు తెలిసినప్పుడే అదే రాత్రి నువ్వు పడుకొని నిద్రపోతూ ఉన్నావు ఇప్పుడు ఒక మనిషి చాప మీద పడుకొని ఉన్నాడు అనుకోండి దగ్గరగా ఒక సర్పం వస్తుంది రాచుకోం ఏం చేస్తాడు రా లేచి పరిగెత్తాడు ఇదే వ్యక్తి రాత్రి నిద్రపోతూ ఉన్నాడు సర్పం వస్తూ ఉంది దగ్గరికి ఏం చేస్తాడు అతను లేచిపోవడానికి కారణం అది వాడికి తెలుస్తూ ఉండడం సర్పం వస్తుందని వీడు లేచి పోలేకపోవడానికి కారణం నిద్రలో ఉండడు కాబట్టి ఏదైనా సరే నీ నుంచి ఏ చర్య జరిగినా ప్రతి చర్య జరిగిన ఇట్ ఇస్ యాక్షన్ ఆర్ రియాక్షన్ నీకు తెలిసినప్పుడే గానీ నీకు తెలిసినప్పుడే ఏదైనా ఉంది దట్స్ మై పాయింట్ నీకు గనక తెలియకపోతే ఏది లేదు ఈ ప్రపంచంలో దేహోయం మమేహ మమ అయం ఇది మమ దేహ నా దేహం ఇది నాకు తెలుస్తుంది కనుక ఇది నా దేహము అనేటువంటిది నాకు తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది దేహం ఇంద్రియ ప్రత్యక్షం టెక్నికల్ వర్డ్ ఇంద్రియ ప్రత్యక్షం నా ఇంద్రియాలకు అందుతు ఇంద్రియాలు అన్నప్పుడు బాహ్యేంద్రియాలు అంతరేంద్రియం కూడా మనసు మీకు ఇంతకుముందే చెప్పాను అంతరేంద్రియం అంతఃకరణం ఇవి బాహ్య కరణాలు అవి అంత కరణాలు కాబట్టి ఇవి ప్రమాణంగా ఉన్నాయి అదిగోనండి నాకు ఆ శబ్దం వినపడుతూ ఉంది అని అంటే చెవి ఉంది కనుక ఇదిగోనండి నాకు ఆ రూపం కనపడుతూ ఉందంటే కన్ను ఉంది కనుక కాబట్టి రూపం చూడడానికి కన్ను ప్రమాణం శబ్దం వినడానికి చెవి ప్రమాణం కాకపోతే ఈ రెండింటివి వెనక మనసు ఉండాలి ఎందుకంటే అవి తెలుసుకోలేవు గనక ఇవన్నీ మీకు తెలుసు ఇప్పుడు నా దేహము అయం మమ దేహ ఇది నా దేహం అని నేను అన్నప్పుడు ఈ స్టేట్మెంట్లో ఇది ఇంద్రియ ప్రత్యక్షం కనుక ఈ దేహం ఇట్లా ఉంది అని మనసు తెలుసుకుంటా ఉంది లోపల అంతక్క ఇప్పుడు సపోజ్ ఇలా నేను కూర్చోనున్నాను వెనక నుంచి ఒక మనిషి వచ్చి పిన్నుతో పొడిచాడనుకోండి అట్లా అంటాను నేనే ఇది అక్కడగా తెలిసేది మనసులో తెలుస్తుంది మనసు గుర్తిస్తుంది కాబట్టి ఇంద్రియ ప్రత్యక్షంగా ఏవేవైతే మనకు ఉన్నావో అవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి అలా ఏవైతే మనకు తెలుస్తూ ఉన్నాయో వాటికి సంబంధించిన జ్ఞానం మనకు కలుగుతూ ఉంది ఆ జ్ఞానమే ఈ ప్రపంచం అంతా ఎవరెవరికి ఏ విధమైనటువంటి జ్ఞానం కలుగుతూ ఉందో అదే కానీ ప్రపంచం యాజ్ ఇట్ ఈజ్ ఈ ప్రపంచం ఏమిటనేది అందరూ కలిసి ఒక నిర్ణయానికి రాలేదు వెరీ ఇంపార్టెంట్ రాగలరా సో నో సీస్ ద వరల్డ్ యాజ్ ఇట్ ఇట్ ఈస్ ఓన్లీ హీఈస్ వెర్షన్ ఆఫ్ ది వరల్డ్ హీ సీజ్ నాట్ ది విజన్ ఆఫ్ ది వరల్డ్ యాజ్ ఇట్ ఈస్ ఏది ఎలా ఉందో అలా చూడటం లేదు ప్రపంచాన్ని మన మనసులో ఏది ఉందో దానిని బట్టి ఈ ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి నీ మనసుకి ఏది తెలుసో దాన్ని బట్టి ఆధారపడి ఇదంతా కూడా నడుస్తుంది ఇది ఇంద్రియ ప్రత్యక్షం ఇంకొకటి కూడా నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా ఈరోజు ఇంద్రియ ప్రత్యక్షం అంటే నీకు ఇంద్రియాలకు గానీ మనసుకు కానీ తెలిసేటువంటిది ఇంకొకటి కూడా ఒకటి ఉంది అది సాక్షి ప్రత్యక్షం విట్నెస్ పర్సెప్షన్ మొదటిదేమో సెన్స్ పర్సెప్షన్ ఇంద్రియ ప్రత్యక్షం రెండవది విట్నెస్ పర్సెప్షన్ ఇదేంటి స్వామి ఇదేంటి దేహంలో ఇంద్రియాల్లో ఏవైతే జరుగుతూ ఉన్నాయో అవి ఇంద్రియ ప్రత్యక్షంగా లోపలు ఉండేటువంటి అంతరింద్రియం మనసుకు అందుతూ ఉంది కానీ దాంతోపాటుగా ఇంక కొన్ని నీకు తెలుస్తూ ఉన్నాయి నా మనసు కలతజెందుతూ ఉంది నా మనసు కరుణాపూరితంగా ఉంది ఈ క్షణంలో నా మనసు ప్రేమతో చెలిస్తూ ఉంది నా మనసులో ఇది అయ్యి జ్ఞానం ఉంది నా మనసులో దానికి సంబంధించిన అజ్ఞానం ఉంది ఇవిగో ఈ జ్ఞాపకాలన్నీ నాలో కదులుతున్నాయి ఈ విధమైన స్మృతులు నా మనసులో నడుస్తున్నాయి నేను తెలుసుకుంటున్నా అట్లాగే విస్మృతి కూడా నడుస్తూ కొన్ని తెలియడం లేదు అవి కూడా నాకు తెలుస్తుంది ఈ విధమైనటువంటి ఎరుక ఉందా లేదా దీన్ని ఇంద్రియాలు తెలుసుకుంటాయా అంటున్నా మనసులో ఏదైతే జరుగుతుందో దీనిని ఇంద్రియాలు తెలుసుకుంటాయా తెలుసుకునేటట్లయితే వాటి పేరు జ్ఞానేంద్రియాలు కావచ్చు కానీ మనసులో జరిగేటువంటి విషయాలకు సంబంధించిన జ్ఞానం వాటికి అందుతుందే అందేటట్లయితే నాకు ఒక్క విషయం చెప్పండి ఆ ఇంద్రియాల్లో దేనికి అందిందో చెప్పండి కంటికి అందిందే చెవికి అందిందే ముక్కు అందిందే నాలు కందిందే లేక చర్మానికి అందిందే ఇంద్రియాలకి అందడం లేదు మనసులో జరిగేది ఆ మనసులో జరిగేది ఏదో దాన్ని ఎవరో తెలుసుకుంటున్నారు ఇవి మాత్రం కాదు బాహ్యంలో ఉండేటువంటి మన దేహంలో ఉండే ఇంద్రియాలు మాత్రం కావు ఏదో తెలుసుకుంటున్నారు దాన్ని నేను చెప్తున్నది తెలుస్తూ ఉంది కనుక దాన్ని సాక్షిగా చూడడం జరుగుతుంది కనుక దాని పేరు సాక్షి ప్రత్యక్షం ఇది విట్నెస్ పర్సెప్షన్ మొదటిది సెన్స్ పర్సెప్షన్ ఇంద్రియ ప్రత్యక్షం రెండవది సాక్షి ప్రత్యక్షం ఎవరి తెలుస్తున్నాయి నీకే తెలుస్తున్నాయి నీకు తెలుస్తున్నాయి తెలిస్తేనే కదా నేను ప్రేమతో ఉన్నాను నేను బాధలో ఉన్నాను నేను కష్టాల్లో ఉన్నాను అని మనిషి మాట్లాడుతూ ఉన్నట్టు తెలుసు కనుక తెలియదనుకో అనుభవమే లేదు అది నీ మనసులో నీకు తెలుస్తూ ఉందంటే నేను ప్రేమగా ఉన్నానని దానికి సంబంధించిన జ్ఞానం నీకుంది ఏది ఉండినా ఏది లేకపోయినా అవి అలా ఉన్నవి లేదా లేవు అనేటువంటి జ్ఞానం నీకు ఉన్నప్పుడే అలా చెప్పడం సాధ్యపడుతుందని ఫస్ట్ ఫస్ట్ సెంటెన్సే అన్నాను క్లియర్ ప్రపంచం ఏదైతే కనపడతా ఉందో ఇక్కడ శబ్దాది విషయాలు ఏవైతే ఉన్నావో అవన్నీ ఇంద్రియాలకు అందుతూ ఉన్నవి అంతవరకే ఇంద్రియాలకి అంతవరకు అందుతున్నాయి అది కూడా మనసు జాయిన్ అయితేనే లేకపోతే కళ్ళు తెలుసుకోలేవు చెవులు విని అర్థం చేసుకోలేవు మనసు జాయిన్ అవుతుంది కనుక మనసు దీంతో కలిసినప్పుడు ఆ బాహ్య ప్రపంచానికి ఉండేటువంటి విషయాలు ఏవైతే ఉన్నావో శబ్దాది విషయాలు అవన్నీ కూడా ఇంద్రియాల వరకు తీసుకొని వస్తూనే అయిపోదు అంతకుమించి ఇంద్రియాలు ఏం చేయలేవు ఇక ఇంద్రియాలకు ఏదైతే అందుతూ ఉందో దానిని మనసు చూస్తూ ఉంది కనుక కంటిలో ఉండేటువంటి ప్రతిబింబాన్ని మనసు అర్థం చేసుకుంటూ ఉంది ఒక ల్యాటరల్ ఇన్వర్షన్ అయినా అనుసే ఇది అది అని అనుకుంటూ ఉంది తన స్మృతిని ఆధారం చేసుకుని అర్థం చేసుకుంటూ పోతుంది వేరే విషయం ఇప్పుడు నేను అంటున్నా రెండు మీకు అర్థమైనవి ఒకటేమో డైరెక్ట్ పర్సెప్షన్ సెన్స్ పర్సెప్షన్ ఇంద్రియాలకు అంత అర్థమయ్యేటువంటివి రూపాలు కళ్ళకు తెలుస్తాయి శబ్దాలు చెవులకు తెలుస్తాయి రుచులు నాలుగు తెలుస్తాయి వాసనలు ముక్కుకు తెలుస్తాయి స్పర్శలు చర్మానికి తెలుస్తాయి ఇది సెన్స్ పర్సెప్షన్ విట్నెస్ పర్సెప్షన్ అని నేను ఏదంటున్నానంటే సాక్షి ప్రత్యక్షం అని మనసులో నడుస్తున్నాయి తెలుసా వీటికి ఏది తెలియడం లేదు కానీ ఆ మనసులో ఉండేదాన్ని ఎవరు తెలుసుకుంటున్నారు స్వామీజీ మనసులో ఉన్నది మనసే తెలుసుకుంటుంది అంటారా మరి ఆ మనసు లేనిది రోజులు టైం కూడా ఉంది గాఢన్ నిద్ర అది ఎప్పుడు ఉండేది తెలుసుకోవడానికి కనుక ఎవరికో తెలుస్తూ ఉంది దాన్ని నేను సాక్షి చైతన్యం అర్థం చేసుకో దాన్ని సాక్షి చైతన్యం అంటావు నేను తెలుసుకుంటున్నాను అంటావు అంటే నువ్వు సాక్షి చైతన్యానివా నువ్వు తెలుసుకుంటున్నావు కదా నీకు తెలుస్తు ఉంది కదా అది అంటే నువ్వు ఉన్నావు కదా ఉన్నావులేవా లేనిదే దానికి ఏది తెలియదు ఉన్నదానికే అహం అస్మి అహం అస్మి నేనున్నా మరి నిన్ను ను ఉన్నావు అంటున్నావు ఇది నీ అనుభవంలో ఉంటాయని అంటున్నావు నిన్ను ఇంద్రియాలు తెలుసుకుంటాయా ఇంద్రియ ప్రత్యక్షానికి నువ్వు అందుతావా అది నా ప్రశ్నే నిన్ను నీ కళ్ళు చూశాయా అని అడుగుతున్నాను నేను నిన్ను నీ చెవులు విన్నాయా అని అడుగుతున్నాను నువ్వు ఎలా ఉంటావో నీ ముక్కు నిన్ను వాసం చూచిందా అని అడుగుతున్నాను నువ్వు ఎలా ఉంటావో నేను నాలుగు నిన్ను రుచి చూసిందని అడుగుతున్నాను నీ గోళ్ళు నిన్ను గోకాయ అని అడుగుతున్నాను గోకతాయి కదా స్వామిజీ సే దేహాన్ని నిన్ను కాదు నీ పళ్ళు నిన్ను కొరికాయని అడుగుతున్నాను నేను నాలుగును కొరికుతాయి అప్పుడు నువ్వు అంటావు అక్కడికి పోయి నేను ఇక్కడ కాదు కాబట్టి నువ్వు ఉన్నట్టుగా తెలుసు నిన్ను నీ ఇంద్రియాలు తెలుసుకోలేకపోతున్నాయి కాబట్టి ఇంద్రియ ప్రత్యక్షంగా నువ్వు అందడం లేదు నువ్వు ఉన్నావని నీకు తెలుసు నీ ఇంద్రియాలకి నువ్వు అందడం లేదు నీ ఇంద్రియాలు ఎప్పుడు నీ దగ్గర ఉన్నాయి వాటికి తెలియడం లేదు నువ్వెవరో నీకు అవి మేలు చేస్తాయో నేను మేలు చేస్తానో ఆలోచించుకో నీకు అవి చెప్పలేకపోతున్నాయి నేను చెప్తున్నాను నువ్వు ఎవరు నేనంట శాస్త్రం అర్థమవుతుంది స్వామిజీ అయితే సాక్షి చైతన్యం అంటావా ప్రత్యక్షంగా ఏదైతే ఉందో ఈ ప్రత్యక్షంగా ఉండేటువంటి నాకు అందుతూ ఉండేటువంటి ఇంద్రియ ప్రత్యక్షమైనటువంటి వాటికి నేను తెలియడం లేదంటే నాయన సాక్షి ప్రత్యక్షాన్ని తెలియాలి అంటే మనసుకు తెలియాలి అంటే మనసుకు తెలిసినప్పుడే నువ్వు ఉన్నావు మనసుకు తెలియనప్పుడు నువ్వు లేవు ఇదే కనుక వాస్తవం అయితే గాఢ నిద్రలో నీకు మనసు లేదు మనసు లేదంటే నువ్వు లేవు నువ్వు లేనప్పుడు ఏముందో చెప్పాలి నువ్వే లేనప్పుడు శ్వాసలు ఎట్లా నడిచాయో అర్థం కావాలి నువ్వే లేనప్పుడు గుండెట్టు కొట్టుకున్నదో అర్థం కావాలి నువ్వే లేనప్పుడు కిడ్నీస్ ఎట్లా పనిచేసాయో అర్థం కావాలి ఇదంతా చాలా ప్రధానమైన విషయం కనుక ఇంద్రియ ప్రత్యక్షం కాకపోయినా సాక్షి ప్రత్యక్షమేమో నేను అని చెప్పడానికి కుదరదు సాక్షి ప్రత్యక్షం కూడా కాదు సాక్షి ప్రత్యక్షం కాదు నేను నువ్వు సాక్షి ప్రత్యక్షానికి కావు నీవే సాక్షివి నీవే సాక్షివి దేనికి ఇంద్రియ ప్రత్యక్షానికి నువ్వే సాక్షివి సాక్షి ప్రత్యక్షానికి కూడాను నువ్వే సాక్షివి ఇప్పుడు రా అహమస్మి నేనెవరు ఇక్కడ స్టార్ట్ అవుతారు అహమస్మి నేనున్నానని తెలుసు మరి నేనెవరు ఇంద్రియ ప్రత్యక్షము కాదు ఎందుకంటే అవి తెలుసుకోలేకపోతున్నాయి సాక్షి ప్రత్యక్షము కాదు ఈ రెండింటినీ కలిపి తైత్రీయం భాషలో మాట్లాడాలి అంటే ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ చక్షు నచ్చతి మనసా నమనుతే ఏ నా కీల నుంచి మాట్లాడాలంటే ఇప్పుడు ఇంద్రియ ప్రత్యక్షం సాక్షి ప్రత్యక్షం కాదు కానీ నేనెవరో తెలుసా ఆ రెండింటికి సాక్షి దాన్ని అది ఉంటే నేనుంటేనే అది ఉన్నట్టు తెలుస్తుంది ఇది ఉంటే మనసులో తెలిసేవన్నీ నేనుండడం వలన తెలుస్తున్నాయి ఆ రెండూ లేకపోయినా నేనుంటా ఆ రెండూ లేకపోయినా నేనుంటా కాబట్టి నిషేధావధి సాక్షి వీటినన్నిటినీ నిషేధించిన తర్వాత నెగెక్ట్ చేసిన తర్వాత ఏదైతే ఉందో అది సాక్షి తమ్ ఆత్మానం విద్ధి దాన్ని ఆత్మని తెలుసుకో సమస్తాన్ని నిషేధించిన తర్వాత ఏదైతే ఉందో ఇదే ఆత్మ ఇది మరొక దాని మీద ఆధారపడి లేదు అవునా ఇంద్రియ ప్రత్యక్షం నా మీద ఆధారపడి ఉంది సాక్షి ప్రత్యక్షం కూడా నా మీద ఆధారపడి ఉంది మరి నేనున్నానే ఇది నిషేధావధి సాక్షి నిషేధావధి తమ్ దానిని ఆత్మానం ఆత్మాని విత్తి తెలుసుకో ఆత్మస్వరూపమైనటువంటి నేను స్వత సిద్ధంగా అవి నా మీద ఆధారపడి ఉన్నాయి నేను దేని మీద ఆధారపడి లేను చూడండి ఇప్పుడు మనకు నశింపే లేదు ఈ ప్రపంచాల్లో అర్థమైంది నేను దేని మీద ఆధారపడి లేను కాబట్టి సత్తా స్ఫూర్తి విషయ పరానపేక్ష కాబట్టి నేను ఉండడం సత్తా ఎగ్జిస్టెన్స్ స్ఫూర్తి ప్రకాశం జ్ఞానం కాబట్టి నేను ఉండడము అలా ఉంటూ నేను ప్రకాశిస్తూ ఉండడము, నన్ను తెలుసుకోవడానికి వేరే వాళ్ళు లేరు నన్ను నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇంద్రియాల గురించి తెలుసుకోవచ్చు మనసును గురించి తెలుసుకోవచ్చు నన్ను నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు నేను ఉన్నాను అనేటువంటిది స్వత సిద్ధం ప్రత్యేకించి నేను ఆత్మను తెలుసుకోవాల్సిన అవసరం లేదు కారణం అన్ని ఆత్మకే తెలుస్తున్నాయి సమస్తం ఆత్మకే తెలుస్తున్నాయి ఇట్ ఈజ్ సెల్ఫ్ ఎవిడెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎవిడెంట్ టు దిస్ self. దట్స్ ద పాయింట్ కాబట్టి స్వతసిద్ధంగా నేను ఉన్నాను కాదు నా జ్ఞానం కూడా స్వతసిద్ధమే కాదు స్వప్రకాశం స్వతసిద్ధం స్వప్రకాశం నాంతటా నేనే ప్రకాశిస్తూ ఉన్నాను మరి దాని మీద ఆధారపడి లేను కాబట్టి సత్తా స్ఫూర్తి విషయ పరాన్ అపేక్ష పరా అనపేక్ష అంటే ఇంకొక దాని మీద నేను చూడాల్సిన అవసరమే లేదు నేను ఉన్నాను అలా ఉన్నట్టుగా తెలుసుకుంటూ ఉన్నాను నేను ఉన్నాను అలా ఉన్నట్టుగా నాకు తెలుస్తూ ఉంది నేను ఉండడం అనేటువంటి ఉనికి కానీ నాకు సంబంధించినటువంటి జ్ఞానం కానీ ఈ రెండింటి విషయంలో మరొక దాని మీద నేను ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదు స్వతసిద్ధం స్వప్రకాశం సత్తా ఏమో జ్ఞానమేమో స్వప్రకాశం ఇది సత్యదర్శనం ఇది సత్యదర్శనం ఎందుకో తెలుసా ఇది ఎక్కడికి పోయేది కాదు ఇదే సత్యానుభూతి ఇమ్మీడియట్ అవేర్నెస్ సత్యానుభూతి రియలైజేషన్ ఆఫ్ ది అబ్ల్యూట్ ప్లీజ్ ఇది సత్యదర్శనం దీన్ని ఇంతవరకు నేను మాట్లాడిన దాన్ని అంతా కలిపి విద్యారణ్య స్వామి ప్రథమ ప్రకరణములో అంటే ఇరవై ఐదు నిమిషాలు ఇప్పుడు మాట్లాడాను నేను దాన్ని ప్రథమ ప్రకరణములో ఒకటే ఒక మాటతో చెప్పాడు అదేంటంటే సంవిత్ ఏంటది సంవిత్ అదే చైతన్య అదే సంవిత్ ఇది సత్యం నేను ఇది అంటే కనెక్షన్ ఇస్తాను శ్లోకానికి ఇది సత్యం అది ఉందా లేదా ఎస్తి తే మీరు చెప్పేది నేను అంటున్నా ఎన్ నాస్తి తి సత్యం ఇది ఫస్ట్ చాప్టర్ కి సెకండ్ చాప్టర్ కి డిఫరెన్స్ Tat-sacham Tat-sacham Tat-sacham Samvid Samvid Aham Aham స్తి త అహమేవా అహమస్మి సంవిత్ రూపేణ చైతన్య రూపేణ అహమ్ అస్మి వెరీ క్లియర్ ఇప్పుడు మీకు సెకండ్ పాయింట్ నేను తెస్తున్నది ఏంటంటే ఎదస్తి త్యం ఎస్తి ఉన్నది సత్యం ఏదైతే ఉందో అది సత్యం ఏదైతే లేదో అది కూడా సత్యమే కాంట్రడిక్షన్ ఉంది ఏదైతే ఉందో అది సత్యం ఏదైతే లేదో అది కూడా సత్యమే ఎందుకని సత్యం అనేది ఒకటి ఉందని ఇంతవరకు మనం చూసిన అనాలిసిస్ ప్రకారం సత్యం ఉందని ఒప్పుకుంటున్నావు కదా సత్యానికన్నా భిన్నంగా రెండోది లేదు కదా ఏదన్నా ఉన్నట్టు నీకు కనిపించిందే అయితే అది కూడా సత్యం అయి ఉన్నారు నేహ నానాస్తి కించన ఏకం సత్ ఉండేది ఒకటే అదే సత్యం దాన్నే సంవిత్ అని దాన్నే ఏంటి ఆ సంవిత్ ఇన్వేరియబుల్ పర్సన్స్ వేరియబుల్స్ ఉన్నాయి ఇన్ వేరి బిగినింగ్లోనే చూసాం మొదటి ప్రకరణంలోని ఇదంతా మార్పు చెందేటువంటివి మార్పు చెందనిది అది సంవిత్ అదే ఆత్మస్వరూపం అదే నేను అహమస్మి అదే నీవు తోమసి దీనికన్నా వేరుగా రెండోది ఎక్కడి నుంచి వస్తుంది వచ్చేందుకు అవకాశం లేదు ఈ విషయం మొదటి ప్రకరణంలోనే డిసైడ్ అయిపోయింది ఒకవేళ ఏదన్నా వచ్చినట్టుగా నీకు అనిపించింది అనుకో అది కూడా సత్యమయ్యే ఉండాలి ఎందుకని ఈ సత్యం కన్నా వేరుగా రెండవ వస్తువు ఉండడానికి అవకాశం లేదు ఆ రెండో వస్తువు ఉంటేనే అటు ద్వైతం విశిష్ట బ్రతుకుతాడు కానీ అద్వైతం బ్రతకలేడు ఏకమేవ అద్వితీయం రెండవది ఉండడానికి అవకాశం లేదు కాబట్టి ఎదస్తి తత్ సత్యం ఎస్తి తదీ సత్యమేవా అది కూడా సత్యమే కారణం ఉన్నదే సత్యమైనప్పుడు ఇంకొకటి ఏదో లేనిది నీకు కనిపించిందంటే అది అదిష్టానమా ఆరోపితమా ఆరోపిత్య అధిష్టానత నా భిన్నత భిన్నత నా ఏదైతే ఆరోపించబడిందో అది దేని మీద ఆరోపించబడిందో దానికన్నా అన్యమైంది కాదు కాబట్టి దేని మీదైతే ఆరోపించబడిందో ఆ అధిష్టానం సత్యం ఏదైతే ఆరోపించబడిందో సూపరింపోజ్ అయ్యిందో అది మిథ్య మిథ్య కూడా కాని బా ఇప్పటికీ తెలియలేర మొత్తానికి ఇక్కడికి ఊపిరి పిలుచుకుంటారు ఉదాహరణకి రజు అస్తి క్లారిఫై చేసుకోండి పోతున్నాం సబ్జెక్టులోకి రజ్జు అస్తి అంటే ఏంటి దాని అర్థం రజ్జురేవ సత్యం రజ్జురేవా సత్యం రజ్జు ఏవ రజ్జురేవ సత్యం కాబట్టి సత్యం ఏంటండి అని అడిగితే త్రాడు సత్యం స్వామి ఇప్పుడు నేను మీకు చెప్తున్నది ఏంటంటే సర్పమపి సర్పం కూడా రజ్జురేవా సర్పమపి ఏదైతే దాంట్లో నువ్వు పాముని చూచావు రజ్జు సర్పపోతా అన్నప్పుడు రజ్జులేవో సత్యం ఆయన త్రాడు ఏదైతే ఉందో అది సత్యం మరి పాము చూచావు కదా నువ్వు ఇది ఎక్కడిది అంటే పాము తాడు రెండు కలిసి ఉన్నాయి ఆ పెన ఐ డోంట్ థింక్స్ ఉన్నది రజువే రజ్జువు రజ్జువుగా అర్థం కానప్పుడు పాముని కనిపిస్తూ ఉంది కాబట్టి రజ్జువు సత్యం సత్యం రజ్జులేవ సర్పమపి రజ్జుహేవా ఈ సర్పం ఏదైతే నీ కనపడతా ఉందో వాస్తవంగా సత్యం తెలిసిన తరువాత ఏది ఉంది ఏది లేదు నీ అనుభవం తెలిసిన తర్వాత ఈ సర్పము రజ్జువే అని తెలిసిపోతుంది నీకు కదా ఇప్పుడు అత సర్పం అపి సత్యం సర్పమపి సత్యం నా రజ్జుహ సర్పం ఇది నా రజ్జు సర్పం ఇది కాబట్టి ఉండేది ఒక్క రజ్జువే గనక అది నీకు సర్పంగా కనిపించింది అని అంటే సర్పంగా ఏదైతే నీకు కనిపిస్తూ అది రజ్జువు కన్నా వేరుగా లేదు గనక రజ్జువు సత్యము అంటే సత్యం తప్ప రెండవది లేదు గనక ఆరోపితమే సూపరింపోజ్ అయింది అంతేగాని వాస్తవంగా లేదు నువ్వు పోయి పట్టుకో అక్కడ తాడుందే గాని పా కాబట్టి నీకు పాముగా కనిపించేది కూడా త్రాడే కాబట్టి అది సత్యమైతే ఇది కూడా సత్యమే ఏం కాడుగా ద స్నేక్ యాజ్ అ స్నేక్ ఇస్ అన్యల్ బట్ ద స్నేక్ యాజ్ రోక్ ఇస్ రియల్ ఇదే విషయం జగత్తు అధిష్టానం ఆరోపితం సత్యం ఏది బ్రహ్మం జగత్ ఏంటి జగత్తు బ్రహ్మం కన్నా వేరుగా ఉందా బ్రహ్మను దర్శించడానికి ఏమన్నా జగత్ ఏమైనా అవరోధమా కాదు ఇది అందుకని తత్వ వివేక ప్రకరణంలో నంబర్ వన్ లాస్ట్ శ్లోక ఇత తత్వ వివేక విధివన్ మన సమాధాయ విగళిత సంస్కృతి బంధ ప్రాప్నోతి పదం నరహ న చిరాత్ లాస్ట్ శ్లోక నేను జ్ఞాపకం పెట్టుకున్నది మీరు మర్చిపోయింది మీకు మనసు అదే మనసు నా దగ్గర ఉంది నా దగ్గర ఉండే మనసు మీ దగ్గర ఉంది మీకేం పెద్ద ప్రత్యేకంగా చేసి భగవంతుడు ఆయన ఏం చెప్పినా నువ్వు ఇట్లుండని చెప్పి ప్రత్యేకం ఆయన మనసు ఇవ్వాలి అందరికీ మనసు ఉంది శ్రద్ధ అని లవత కృషి శ్రద్ధ ఉంటే ఇతం ఈ విధంగా తత్వ వివేకం విధాయ ఉన్నదంతా సంహిత్ ఒకటే అని తెలుసుకున్న తర్వాత విధివత్ శాస్త్ర విధిని అనుసరించి మన సమాధాయ ఆ మనసును కూడా తీసుకెళ్లి దాంట్లో సమాధి స్థితిలో జ్ఞాన సమాధిలో ఎప్పుడైతే నువ్వు ఉంచేశావో వికలిత విగళిత సంస్కృతి బంధ సంస్కృతి సంసారం ఈ సంసార బంధం ఏదైతే ఉందో దాని నుంచి నువ్వు విడిపడిపోతూ ఉన్నావు ప్రాప్నోతి పదం పరమపదం ప్రాప్నోతి నరహ నరహ పద పరమప్రద పదం మోక్షం ప్రాప్నోతి ఎప్పుడు నా చిరాత్ క్షిప్రం వెంటనే పో అక్కడ వదిలేశాడు ఇది కేవలం చైతన్యం సంవిత్ సంవిత్ కదా ఆత్మరూపేణ స్వామీజీ ఇప్పుడు ఇప్పుడు వస్తుంది మీకు డౌట్ మేము ఇలాగే కూర్చొని ఏవం ఈ విధంగానే యుద్ధం మన సమాధాయ మనసును జ్ఞాన సమాధిలో ఉంచి ఉంటేనేనా మరి తెరిచినప్పుడు ఈ ప్రపంచమంతా కనిపిస్తూ ఉంది కదా ఈ ప్రపంచమంతా కనిపిస్తా ఉంది ఇప్పుడు మేము సమాధిలో లేం కదా జ్ఞాన సమాధిలో ఇది యోగికి మనకు ప్రాబ్లం అర్థమవుతుంది ఆయన కళ్ళు మూసుకొని కూర్చుంటేనే మనం కళ్ళు తెచ్చినా కళ్ళు మూసినా ఒకటే ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ఏది అది నీకు తెలుసు కళ్ళు మూసినా తెలుసు కళ్ళు తెచ్చినా తెలుసు తెలీదా గాడిదే ఓండర్ పెట్టింది పోని మంచి ఎగ్జాంపుల్ గాడిదే ఓండర్ పెట్టింది కళ్ళు మూసుకొని ఉండాడు వాడికి అర్థం కాదా గాడిదేనే హా వాడికి వినపడే శబ్దమా రూపమా కనిపించది రూపం కనిపిస్తుంది శబ్దం వినిపిస్తుంది హా శబ్దమే కదా వినిపించేదే రూపం కనపడుతుంది లేదా ఏ గాడిదన కనపడుతుంది సింపుల్ సింపుల్ ఆయన ఏం లేదు ఎంత తేలికజ్జుడు మరి కేవలం నేను జ్ఞాన సమాధిలో ఉన్నప్పుడే అంటే నీ జ్ఞాన సమాధిలో ఉంటే ఇది యోగ సమాధిలో ఉంటేనే అంటే ఇది నీకు తెలియదు కనుక అట్లాంటప్పుడు నేను ఇంజక్షన్ వేసుకుని కొమ్మలోకి వెళ్ళిపోవచ్చు ఎందుకని ఇది తెలియదు కనుక ఇది తెలియకపోవడం కాదు కావాల్సింది ఇది బ్రహ్మంగా తెలియడం సి ద డిఫరెన్స్ బిట్వీన్ యోగ అండ్ జ్ఞాన ఇది తెలియకపోవడం కాదు కావాల్సింది ఇది బ్రహ్మంగా తెలియడం బ్రహ్మంగా తెలియడం అంటే ఇది బ్రహ్మంగా తెలియాలి అంటే దానికి సంబంధించిన నీకు జ్ఞానం ఉండాలి అది తెలిసినప్పుడే అది అలా ఉందని బ్రహ్మంగా వీలవుతుంది పాయింట్ మరి మనం ఎట్లా స్వామీజీ జ్ఞానం ఆయన ఏమీ పర్వాలేదు ఏదైతే నీకు కనిపిస్తూ ఉందో జగత్ నీకొక్కసారి మొదటి ప్రకరణంలో తత్వ వివేక ప్రకరణంలో తత్వం జ్ఞానం కలిగిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు గనక ప్రపంచాన్ని చూస్తే ఏది నీకు కనిపించినా ఏది నీకు వినిపించినా అది సంవిద్పమే గాని ఇది కానీ కాదు అదే జ్ఞానంలో మ్యాజిక్ అయితే ఏంటి జగత్త పాతికం పంచభూతాలతో నిండిపోయింది అంతేనా ఇంకేమైనా అది మహాభూత ప్రకరణం తత్వ వివేక ప్రకరణంలో కేవలం సంవిత తెలిసిపోయింది మహాభూత ప్రకరణంలో పంచభూతాలు ఉన్నాయి కదూ పంచభౌతికమైనటువంటి ఈ జగత్ ఈ జగత్తు కూడా బ్రహ్మమే ఈ జగత్తు కూడా బ్రహ్మే అందువల్ల సర్వం ఖలు ఇదం బ్రహ్మ సర్వం ఖల్విదం బ్రహ్మ నేక నేహ నానాస్తికించన ఈ మీకు కనిపించేదంతా వినిపించేదంతా సమస్తం బ్రహ్మమే కానీ బ్రహ్మం కన్నా అన్యమైనటువంటిది కాదు అది ఉపనిషద్ డిక్లరేషన్ సర్వం కలివిధం బ్రహ్మ వెరీ బ్యూటిఫుల్ ఈ చాప్టర్ బాగా జాగ్రత్తగా ఇక్కడే పడాలా ఎందుకంటే పునాది మీదనే భవనం ఆధారపడి ఉంటుంది ప్లీజ్ ఇంతవరకు బాగానే అర్థం చేసుకున్నామని నేను అనుకుంటున్నా ఈ జగత్తు పాంచభౌతికం గనక నా సైతం శృతం శక్ భూత భూతపంచే పంచూతాల విషయం భూతపంచ పృదప్తేజవాయుషాలు అంతే ఎగ్గే లేదు భూతానం పంచకం ప్ర విభిచ్చతే ప్రకర్షణ వివిచ్యతే చక్కగా ఇప్పుడు చెప్పబడుతూ ఉంది ఇప్పుడు ఇచ్చుకోండి తమాషా ఇది ఇక్కడ ఉంది వ్యవహారం అంతా చాలా సంక్లిష్టమైన ఆకర్షణీయమైన ఆసక్తికరమైన విషయం ఈ పాంచభౌతికంగానే ఉంది ప్రపంచం ఇంకేమన్నా ఉందే ప్రపంచంలో ఎక్కడికన్నా పోదాం ఏ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ లో మనం పోయి చూసినా ఇదంతా కూడాను పాంచభౌతికమైన మరొకటి కాదా ఇంకోటి ఏమన్నా ఉంది ఏం లేదు ఆ పాంచభౌతికమైనటువంటి జగత్ నీకు తెలుస్తూ ఉంది అవునా పెద్ద బ్లండర్ పెద్ద బ్లండర్ ఇట్ ఈస్ నాట్ ఎ సైలెంట్ మిస్టేక్ బట్ ఎ గ్రేవ్ బ్లండర్ ఏంటో తెలుసా నాకు ప్రపంచం తెలుస్తుంది ప్రపంచం పాంచభౌతికం అంటాడు అంతటి చేసే తప్పు సూక్ష్మైన పాయింట్ పెట్టిస్తున్నాను చూడండి ఏంటి ఆ పోనీ ప్రపంచం నీకు తెలిసింది ఏంటి చెప్పు పంచభూతాలు స్వామీజీ అని అంటే ఎప్పుడవి పంచీకరణం చెందిన తర్వాత అది ఫస్ట్ చాప్టర్ పంచీకరణం చూశాం కదా ఒక భూతం ఇంకో భూతం ఎట్లా కలిసిందని కలిసిన తరువాత ఇప్పుడు నీకు స్థూలమైనటువంటి పంచభూతాలు వచ్చాయి ఈ స్థూల పంచభూతాలు రాకముందు ఏమున్నది సూక్ష్మ పంచభూతాలు కదా అవునా తన్మాత్రణి తన్మాత్రని ఉన్నాయి దాంట్లో నుంచి ఈ స్థూలం వచ్చింది ఇది నువ్వు చూస్తున్నావు పంచ పంచభౌతికమైన దే ప్రపంచమని జగత్తని నువ్వేంటి సార్ నీ దేహం ఏంటి ఎవడైనా చూస్తున్నాడట్లా లే ఈయన నుంచి ఈయన ప్రపంచాన్ని చూడడం అర్థం చేసుకోవడం నీ బాడీ కూడా ఇంక్లూజివ్ సార్ ఇక్కడేముంది చెప్పు స్థూలమైన సూక్ష్మమైన రెండింటి మీదకి వస్తున్నాం దాడి స్వామీజీ ఇది స్థూలం స్వామీజీ ఏంటి స్థూలం అయితే దీంట్లో స్వామీజీ పృథ్వీ తేజవు అన్నీ ఉన్నాయి పృథ్వ తేజవాయిన ఆకాశాలు ఉన్నాయి మీరే చెప్పారు మేమే విన్నాం బాగుంది సరే ఇది స్థూలమైనటువంటి భూతాలలో నుంచి స్థూల దేహం వచ్చింది సూక్ష్మభూతాల్లో నుంచి ఇంద్రియాలు మనస్సు ప్రాణము ఇవన్నీ కూడా వచ్చాయి కదా సో నీ దేహము ఈ ప్రపంచం ఎట్లాగైతే పంచ పంచభూతాలతో ఉందో పంచభౌతికంగా ఉందో అందుకని పంచభౌతిక శరీరం అనేది ఇప్పుడు పంచభూతాలతో ఉంది కదా నీ దేహంలో జగత్తు అంటే కేవలం నువ్వు చూసే ప్రపంచం కాదు ఇలాగే చూసామనుకుంటున్నాను ఈరోజు వరకు ఎనిమిదవ తారీఖు సాయంత్రం ఏడు గంటల వరకు మనం చూసిన ప్రపంచం ఇది లేటెస్ట్ చేంజ్ అవర్ మేషన్ అది కాదు ఇది ప్రపంచం అని కాదు కాదు అది ఇదేంది ఇది స్థూల పంచభూతాల్లో నుంచి వచ్చింది సరే మరి నీకు చెవి ముక్కు నాలుక ఇవన్నీ ఇంద్రియాలు ఉన్నాయి ప్రాణం ఉంది కదా మనసు బుద్ధి ఉంది కదా ఇవన్నీ దాంట్లో నుంచే వచ్చాయి అది స్థూలం కావచ్చు సూక్ష్మం అనవసరం కానీ వచ్చింది మాత్రం అక్కడి నుంచే ఈ ప్రపంచం ఎట్లాగైతే అట్లాగే ఈ దేహం కూడా వచ్చింది కాబట్టి ఈ దేహాన్ని నువ్వు కలుపుకుంటేనే తప్ప జగత్తు అనంటే ప్లీజ్ కీలకమైన విషయం జగత్తు అని అంటే నువ్వు చూసే ప్రపంచం కాదు ఆ ప్రపంచంలో ఉన్న నీ దేహము ఈ దేహము లోపల నడుస్తూ ఉన్నటువంటి పురాణము ఇంద్రియాలు జరుగుతున్న ఆలోచనలకు సంబంధించిన మనసు బుద్ధి ఏమైనా ఆనందమై కోసం కూడా కాబట్టి కోశ పంచకం ఏదైతే ఉందో దేహం నుంచి కదిలి కోశపంచకం ఏదైతే ఉందో ఇదంతా కలిపి పంచభౌతికమైనటువంటి జగత్ అది భూతపంచకం ప్ర వివిధ్యతే ప్రకర్షణ వివిఛ్యత అదే నీకు చక్కగా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అది ఇంద్రియ ఇంద్రియ ప్రత్యక్షం కావచ్చు సాక్షి ప్రత్యక్షం కావచ్చు ఇంద్రియ ప్రత్యక్షమైతే నీ ఇంద్రియాలకి తెలిసేది దేహానికి తెలిసేది సాక్షి ప్రత్యక్షమైతే అది మనసులో జరిగేటువంటి విషయం ఏదైతే ఉందో అది తెలుసుకుంటే వాళ్ళ అది కాబట్టి ఇంద్రియ ప్రత్యక్షమైన సాక్షి ప్రత్యక్షమైన ఆ రెండింటి వరకు వచ్చేటప్పటికీ సంవిత ఒక్కటి వదిలిపెడితే ప్లీజ్ అంతవరకు సంవిత వరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇదంతా కలిపి జగత్తే గానీ నీ దేహం వేరుగా ఉండి జగత్తను చూడటం కాదు ఎనీ డౌట్ అది కాబట్టి జగత్తులో జగత్తు ఒకటి ఉండి జగత్తులో ను ఉండడం కాదు ఆ ఉండే నీ దేహమే జగత్తుగానే ఉంది జగత్తులో ఏది ఉందో అది నీలో ఉంది అది నీలో ఉంది జగత్తులో ఏది ఉందో అది నీలో ఉంది ఇప్పుడు బ్రహ్మమును చూడ్డానికి గనక జగత్తు గనక ప్రతిబంధం కాకపోతే బ్రహ్మముని తెలుసుకోవడానికి జగత్తు గనక ప్రతిబంధకం కాకపోతే నువ్వు సంవిత్తిని అనుభూతికి తెచ్చుకోవడానికి నీ దేహేంద్రియ మనోబుద్ధులు ప్రతిబంధకం కానీ కాదు ఐ ప్రూవ్ ఇట్ ఎందుకని అది ఇది ఒకటే సార్ జగత్తులో ఏదుందో నీ దేహంలో అదే ఉంది జగత్తు సత్యం అనుకుంటాడు ద్వైతి దేహం స్థిరం అనుకుంటాం మనం మనం కూడా ద్వైతమే సంవిత అర్థమయ్యేంత వరకు అద్వైతి ఎవరో తెలుసా ఇప్పుడు వీటన్నిటికీ వెలక్షణంగా కేవలం తాను ఆత్మను తెలుసుకునేటువంటి వాడు ఆత్మానం విద్ధి నిషేధావధి సాక్షి సత్తాస్ఫూర్తి విషయ పరానిపేక్ష వాడక్కడే అద్వైతి ఆయన ఉన్నదంతా ఒకటే అదే బ్రహ్మము జగత్తు మిథ్య అని చెప్పేవాడు కాదు అద్వైతి వాడికి ఆ మాటలే తెలుసు దాంట్లో ఉండే లోతులు తెలియదు ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉన్నాడు సద్ అద్వైతం శృతం నేను శ్లోకాన్ని మీకు రాగయుక్తంగా చెప్పడానికి నేను చూడండి అట్లా కాదు ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి చెప్తాను ఇంతకుముందు మనం ఎట్లా చదివేమో సద్ద్వైతం శృతం ఎత్త ఎత్తలేదు అత్తలేదు దొత్త అసలేదు సత్ అద్వైతం శ్రుతం ఎత్ అవంతం ఎత్ త పంచభూత వివేకత బోద్ధుం శక్యం అక్కడికి సెంటెన్స్ నేను చెప్పలే ఈయన కాంపౌండ్ డిఫరెంట్ పడుతుంది మొదటి కూడా చూసాం కదా సవిలాస మహామోహ గ్రాహ గ్రాసైకర్మణే ఇదిగో ఇక్కడ చూడు సదద్వైతం శృతం యత్ తత్ పంచభూత వివేకత బోధం శక్యం ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ ఏంటో తెలుసా సదద్వైతం ఇప్పుడు కొందరు అనుకుంటారు ఓహో భాద్వైతం ద్వైతాద్వైతం విశిష్టాద్వైతం ఉన్నట్టుగా ఇదేదో ఇంకొకటి వచ్చింది కొత్తది సతద్వైతం అని కాదు సత్ అది పదం సత్ అద్వైతం సత్ అద్వైతం శృతం నెక్స్ట్ పాయింట్ ఏంటంటే శృతం శృతం అంటే స్వామిజీ వినపడిందని ఎక్కడ వినపడింది శ్రుత్యా ఉక్తం శృతం శృత్యా ఉక్తం శృతం శృతిలో వినిపించింది సత్ అద్వైతం సద్వైతం శృతం శృత్యా శృతిలో శృతి అంటే వేదం ఇది జ్ఞానం గనక ఉపనిషత్తులు వేదంలో చివర ఉండేటువంటి భాగం ఉపనిషత్తులు ఇది వేదాంతం కాబట్టి వేదాంతంలో శృత్య ఉక్తం చెప్పబడింది సదద్వైతం శృతం యత్ యత్ అది నైనా యత్ ఏదైతే సద్ ఏదైతే సత్ అని అద్వైతం అని శృతం ఉపనిషత్తుల్లో చెప్పబడిందో యత్ ఏదైతే సత్ అని ఎగ్జిస్టెన్స్ ప్యూర్ ఎగ్జిస్టెన్స్ అద్వైతం వన్ వితౌట్ సెకండ్ శృతం శృతులలో ఉపనిషత్తులలో వేదాంతంలో చెప్పబడిందో తత్ అక్కడే ఉందండి తత్ యత్ యత్ అన్నా కదా తత్ అది పంచభూత వివేకత పంచభూత వివేకత ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నావో వాటిని చక్కగా వివేకంతో విశ్లేషించి అర్థం చేసుకోవడం వివేకత బోధుం ఆ సదద్వైతాన్ని తెలుసుకోవడం శక్యం సాధ్యం అక్కడికి సెంటెన్స్ సద్వైతం శ్రుతం యత్ ఏదైతే సత్ అని అద్వైతమని అద్వితీయమని వేదాంతంలో ఉపనిషత్తుల్లో వినిపించిందో అది పంచభూత వివేకం ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నామో రెండవ ప్రకరణం పంచభూత వివేక ప్రకరణం ఈ పంచభూత వివేకం వల్ల దాన్ని తెలుసుకోవడం సాధ్యం దేన్ని సదద్వైతాన్ని తెలుసుకోవడం సాధ్యం తథహ అందుచేత భూతపంచకం భూత పంచకం భూతం ప్రవిచ్యతే ప్రకర్షేణ వివిచ్యతే చక్కగా మీకు చెప్పడం జరుగుతా ఉంది ఇక్కడ సతద్వైతం సతద్వైతం శ్రుత ఏదైతే సత్ గాను సత్ అంటే ఏంటి త్రికాల అబాధితం కదా మూడు కాలాల్లో ఉండేటువంటిది విచ్ కెనాట్ బి నెగేటెడ్ అట్ ఎనీ టైం దట్ ఈస్ సత్ అది అద్వైతం అదే కనుక రెండు ఉన్నాయి అనుకో నెగట్ అయిపోద్ది నిషేధం అవుతుంది రెండు ఉన్నప్పుడు ఒకటి నశించిపోద్ది ఆటోమేటిక్గా రెండోది నశించిపోవద్ది అందువల్ల సత్ అని ఆగకుండా ఎందుకని ఉన్నవి ఏవైతే ఉన్నవో అవి ఈ ప్రపంచంలో నశించిపోతూ ఉన్నాయి కానీ అట్లా కాకుండా ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో నిషేధించబడదు అబాధితం మూడు కాలాల్లో కూడాను అబాధితం అంటే మూడు కాలాల్లో ఉంది కాలత్రయపతిష్టది తత్ సత్ తదేవ సంవిత్ తదేవ ఆత్మ తత్ త్వమేవ క్లియర్ కాబట్టి అది సత్ అని అద్వైతమని శృతం ఏదైతే ఈ విధంగా వినిపించిందో ఎక్కడ వినిపించింది బోలో సత్తు అని అది అద్వైతమని ఎక్కడ విన్నా అని చెప్పండి తైత్రయం తైత్రయం ఎక్కడ సత్యం జ్ఞానం అనంతం అదేది అద్వైతం ఏది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కాదు సదద్వైతం పదమే ఇచ్చేసినాడు అదే ఉన్నాం అందరికీ తెలుసు ఇప్పుడు నేను చెప్తాను చూడు కొరికి కొరికి నాలుగుని సదేవ సౌమ్య చెప్పండి ఏకమేవా తత్వతో స్టార్ట్ అయింది అద్వితీయంతో ఎండ్ అయ్యింది సత్ అద్వైతం ముందు తెలిసి ఉంటే మార్కులు కొట్టేస్తుంటున్నాయి అర్థమవుతుంది ఇప్పుడు ఎక్కడ చాందోగ్యం శృతం అన్నాడే ఎక్కడ శృతం అంటే చాందోగ్యోపనిషత్తులో ఉత్తాలక మహర్షి డిస్కషన్లో విన్నాం ఇది అవునా శివేత కేదో చెప్పినప్పుడు జస్ట్ లిసన్ ఇప్పుడు చూడతామాష సదేవ సౌమ్య సౌమ్య నయన సత్ ఏవ ఇదం అగ్రే ఆసీత్ ఇదం సుసార్ పడిపోయింది ఇదం ఇదం అంటే ఇది ఏది నీకు తెలిసేది నీకు తెలిసేది ఏది జగత్ జగత్ అంటే ఏది ఆ జగత్ ఈ దేహం కలిపి ఇంకా అది వ్యవహారం ఇంతవరకు జగత్ అంటే వేరని అందువల్ల మనిషికి ఒక పూర్ణ జ్ఞానం రాదు వీడికి మూడు ఏర్పడిపోతూ ఉంటాయి జగత్ అని నేను తెలుసుకుంటున్నా దేహాన్ని కూడా నేను తెలుసుకుంటున్నా అంటే ఈ దేహం వేరని మళ్ళీ దాంట్లో ఆత్మ ఉంది ఇది వ్యవహారం నో నో రెండే ఉండేది ఒకటి అధిష్టానం రెండవది ఆరోపితం జగత్తు ఆరోపితం కనుక దేహం కూడా జగత్తులోనిదే కానీ జగత్తు కన్నా వేరుగా దేహం లేదు బాగా ఎక్కించుకోండి మనసుకి అందువల్ల సదేవ నాయన ప్రపంచం నీకు ఇంక్లూడింగ్ యువర్ బాడీ అగ్రే పూర్వం బిఫోర్ రాక్ అంటే బిఫోర్ క్రియేషన్ బిఫోర్ అంటే బిఫోర్ క్రియేషన్ ఈ సృష్టికి ముందు ఈ జగత్ అగ్రే ప్రాప్ ఈ జగత్ రాక పూర్వం అంటే సృష్టికి ముందు సదేవ ఆసీ సదేవ ఆసీ సత్పదార్థం ఒక్కటే ఉండింది పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నది సృష్టికి ముందు ఇంకోటి ఉండడానికి అవకాశం లేదు ఒకవేళ ఉండింది అనుకోండి సృష్టి కూడా అప్పుడే ఉన్నట్టు అవుద్ది ఆయనకన్నా వేరుగా రెండోది ఉంటాయి సృష్టి అని లేకుండా వచ్చేదే సృష్టి ఇది కూడా నేనే జనానికి వచ్చాను బాగలేదు ఈ ఒక్క మాట లేకుండా వచ్చేదే సృష్టి అని గనక తెలిస్తే ఇన్ని మతాలు పుట్టుకొని రావు అది కూడా తెలియదు ఇంత చిన్న విషయం లేకుండా వచ్చేదాన్నే సృష్టి అంటారు అనేది అర్థమయ్యి ఉంటే ఇసలు ఈ మతాలే పుట్టవు ఉన్నదే వచ్చింది అనుకో సృష్టి లేకుండా వస్తేనే కదా సృష్టి ఉన్నదే వచ్చింది ఆ ఉన్నదేంటి అది సృష్టి ఇది కాదు కాబట్టి సృష్టికి పూర్వం ఒక మెరీనా బీచ్ ఉంది అంటే సృష్టి ఉన్నట్టే కదా సృష్టికి పూర్వం ఒక గార్డెన్ ఆ గార్డెన్లో ఒక ట్రీ ఆ ట్రీ దగ్గర ఒక ఫ్రూట్ ఆ ఫ్రూట్ని ఒకరు తినడం క్యా బాత హాయ్ ఏంటి సార్ ఏంటి సార్ ఇది ఎప్పుడు సార్ నువ్వు చెప్పేది నేను నా బుద్ధి చెడిపోయినప్పుడు వినాలి నాకు బుద్ధి పనిచేస్తున్న తోడుకినలేను ఎందుకని ఇల్లాజికల్ యాప్ అండ్ సైంటిఫిక్ లేకుండా వస్తుంది సృష్టి ఆ లేకుండా సృష్టి వచ్చింది కదా అంతకు ముందేమో రెండవది ఉంది అంటావా సృష్టి ఎందుకని దాన్ని తయారు చేసిన ఉన్నాడు కనుక అసలు సృష్టి వచ్చిందంటే సృష్టిని చేసిన వాడు ఉండాలి వారికి సృష్టికి సంబంధించిన జ్ఞానం ఉండాలి ఈ సృష్టి జరిగింది ఇది సుకృతం చక్కగా కనపడతా ఉంది ఆర్డర్ ఉంది కనుక నియతి నియతి ఉంది కనుక నియతి ఉన్నాడు ఎత్ సృష్టం తుకృతం సకర్తృకం ఇక్కడ జ్ఞానం ఉంది కనుక జ్ఞానం కలిగిన చేసి ఉండాలి అలాంటి వాడు సృష్టికి ముందు ఉండాలి వాడు ఒక్కడే ఉండాలి రెండో వాడు ఉండడానికి అవకాశం లేదు ఉంటే సృష్టి ఉన్నట్లే అవుతుంది సింపుల్ లాజిక్ అర్థం చేసుకోండి కాబట్టి సదైవ సౌమ్య నాయన ఈ సృష్టికి ముందు అది ఒక్కటే ఉండింది సత్పదార్థం ఒక్కటే ఉండింది ఇదం అగ్రే ఇదం అంటే జగత్ ఈశావాస్యం ఇదం ఆ ఇదం ఇదం అంటే జగత్ అనే అర్థం ఇది ఇది అంటే నీకన్నా తెలిసేది అంతా ఇది అదే జగత్ ఈశావాస్యం సార్ అట్లాగే సదైవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్ ఇద అగ్రే సన్వయం ఇదం అగ్రే బిఫోర్ క్రియేషన్ దిర్ వాస్ ఎక్సిస్టెన్స్ అలో ఎక్సిస్టెన్స్ ఈ నథింగ్ బట్ భగవాన్ ఆయన ఒక్కడే ఉన్నాడు సదేవ సౌమ్య ఇద్ర ఆసీత్ నెక్స్ట్ ఏంటో తెలుసా అద్వితీయం అతడు ఒక్కడే గాని ఇద్దరు దేవుళ్ళు లేరు సార్ సృష్టికి ముందు ఇద్దరు దేవుళ్ళు ఉండడం వల్లనే లేక ఒక దెయ్యము ఒక దేవుడు ఒకరు దెయ్యం ఉండడం వల్లనే ఒకరు ఒక సన్మార్గంలో పంపించాలంటే ఇంకొకరు నిన్ను చెడు మార్గంలో పంపించడం వల్ల ప్రయత్నించడం వల్ల ఆ చెప్పినటువంటి చెడు మార్గంలోకి నువ్వు పోవడం వల్ల తిన తినదాన్ని తినడం వల్ల ఇంక ఇంకెన్న వస్తాయి అసలు ఫస్ట్ ఇద్దరు ఉన్నారా అనేది మొదటి డిసైడ్ కావాలి ఆలోచించు ైజింగ్ ఐ కాన్ూబ్ని ఐమ్ హెడ్ ద ఫీట్ ఆఫ్ మదర్ వేద నేను ఇతరులను విమర్శించే స్థాయికి కాదు నీకు అర్థం కావడానికి చెప్తున్నా సో ఈ కోణంలో ఆలోచించుంటే లాజికల్ గా దాన్ని బేస్ చేసుకునే కదా మతాలన్నీ బుట్టాయి రకరకాలైనటువంటి మతాలు పుట్టాయి ఈ విషయం అర్థం అయితే అసలు మతాలే పుట్టవు ఎందుకని తను మాట్లాడేది చాలా కుతర్కంతో ఉందని తార్కికంగా లేదని సహేతకంగా లేదని సలక్షణంగా లేదని తనకే అర్థం అవుతుంది కనుక కాబట్టి ఒక్కడే ఉండాలి కదా ఏకం ఏవా అద్వితీయం ఏకం ఏవా అది ఒక్కటే అద్వితీయం రెండు కానిది స్వామీజీ మళ్ళీ అక్కడేంది ఏకం ఏవా అంటే సరిపోవాల మళ్ళీ అద్వితీయం రెండు కానిది వన్ వితౌట్ సెకండ్ చూడండి ఎంత ఎప్పుడుది వేదం ఎప్పుడు ఉపనిషత్తుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడేలా చూడండి ఏకం ఏమంటే సరిపోదు ఎందుకో తెలుసా ఈ ప్రపంచంలో ఏకం అనేది మన అనుభవంలో ఎట్లుందంటే దేనినైతే ఏకం అంటామో దాన్ని అలా పట్టుకుంటే రెండు అవుతుంది అది ఈ ప్రపంచం ఒకటి అన్నాడు అనుకోండి దీంట్లో గోళాలు ఎన్నం అనుకోండి చాలా మెనీ ఆ వన్ అనేది మళ్ళీ మెనిగా మారిపోతూ ఉంటుంది మన గోళం ఏందండి భూగోళం భూగోళం ఒకటి ఖండాలు అందుకని కదా సాక్ సమిట్. ఎందుకు వచ్చింది ఖండాలు ఆసియా ఖండం మంతి ఖండం ఒకటి ఆసియా ఖండం పోని అట్లా అనుకుంటాం దేశాలు మనమే కాదు మన పొరుగుదేశం కూడా పోని మన దేశం వరకు మాట్లాడతాం స్వామిజీ దేశం ఒకటి మేరా భారత్ ఓకే మహాన్ మహాన్ కావచ్చు ఒకటి కాదు ఎందుకని దేశంలో రాష్ట్రాలు అనేకం పోని ఒక రాష్ట్రం అని చెప్దామంటే పదకొండు సంవత్సరాల నుంచి చెప్పాలని తెలియడం లేదు చేయకూడదు చెప్పకూడదు పదకొండు సంవత్సరాల నుంచి ఏం చేయాలి ఇలాగా పోతే ఒకరి విషయం ఎందుకు లేండి స్వామీజీ మన వరకే చూసుకుంటాం మన సిటీ భద్యనగరం ఒకటే కదా లే సికింద్రాబాద్ హైదరాబాద్ ఇంక ఇంతే మొత్తం మన ఆశ్రమం ఒకటి అంటే కూడా కుదరదు టెంపులు శృతి మందిరము అన్నపూర్ణశాల ఏం చేయను ఇట్లా పోతూ ఉంటుంది కానీ ఎక్కడ ఆగదు ఒకటే అని కనుక నువ్వు చెప్పావంటే ఏదైనా చెప్పు దాన్ని పట్టుకుంటావు అట్లంటావు రెండు అయిపోద్ది ఇక్కడ ఏంటో తెలుసా ఏకం ఏవా అద్వితీయం ఏకం ఏవా అది ఒక్కటే మళ్ళీ అన్నిట్లాగా రెండు కాదు అందువల్ల అద్వితీయం మాట వాడాల్సి వచ్చింది అది అద్వైతం రెండు కానిది అద్వైతం ఈ రోజు ఆ ఏకమే అద్వితీయ బ్రహ్మ అనేక సార్లు అనేక కోణాల్లో చెప్పాను ఈ రోజు ఈ ప్రజెంటేషన్లో ఇంకొక విధంగా కూడా చెప్తాను అర్థం చేసుకుంటాం ప్లీజ్ కాబట్టి సత్ ఏదైతే ఉందో సత్ పదార్థం అదే సంవిత్ ఇంకెక్కడ మీరు మిస్ కాబోండి సత్ ఏదో అది సంవిత్ సంవిత్ అద్వైతం రెండు కానిటువంటిది సంవిత్ శృతం ఇది శృత్య ఉక్తం చాందోగ్య ఉపనిషత్తులో మనం విన్నాం ఆరవాధ్యాయంలో చాందోగ్యంలో వస్తుంది ఇది మనం విన్నా తెలుసుకున్నాం ఇప్పుడు సత్ ఏంటి స్వామీజీ ఇదిగో ఆ వితథం పరం బ్రహ్మ సత్ ఆ వితథం పరం బ్రహ్మ సత్ అథం తథం తథ్యం తథ్యం అంటే సత్యం పదాలు చూడండి ఎట్లా ఉంటాయో డెఫినేషన్ అవితం పరం బ్రహ్మ సత్ స్వామీజీ ఏదంటేది మీరు చెప్తా ఉన్నారు మాకేమన్నా సంస్కృతం తెలియదు అనుకుని చెప్తున్నారా ఏంది అసలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఇది నీకు కావాలి అంటే విష్ణు సహస్రావుని అది రాసిచ్చాను కదా మీకు అందుకనే చెప్తున్నా భగవంతుడికి సత్ అసత్ ఈ పేర్లు ఇప్పుడు నామాల్లో సత్ ఒక నామం భగవంతుడికి జనార్దన అనేది నామం గోవర్ధనాన్ని దిట్టనాము గోవిందాన్ని దట్టనామో సత్ అసత్ ఆ ఇవన్నీ పేర్లు ఉన్నాయి విష్ణు సహస్రనామంలో ఉన్నాయి అక్కడ శంకర భాష్యం అవితం పరం బ్రహ్మ సత్ ఆ స్వామి అంటారు అసలు అదేంటండి సత్ అని ఎందుకన్నారు భగవంతుని అంటే శంకరాచార్య స్వామి భాష్యం విష్ణు సహస్రనామాలు సత్ శబ్దానికి ఏమిటో తెలుసా అవితం వితం పరం బ్రహ్మ సత్ అవి తథం నాలుగు లక్ష తథం అంటే తథ్యం తథ్యం అంటే సత్యం ఏనే ముందు వి ఉంది కదా వితథం అన్నాడు అనుకో అంటే అందులో సత్యము లేదు అందులో సత్యము లేదు నెగటివ్ వికత ఆ తర్వాత ముందు ఆ టూ నెగటివ్స్ वितथम अंदोल सत्यम लेतथम अति सत्यम अंक अवित अं वितथं काी अंदव रेडवदे ले गूपम गरम ब्रह्म सत् सद्रूपेण अस्थि చిద్రూపేణ భాతి ఇప్పుడు జగత్తు చూడండి తమాషా జగత్ అవితం బ్రహ్మ జగత్ విత్తదం జగత్ విత్తదం ఎందుకని మార్పు చెందుతా ఉంది కదా లైక్ ఘట ఇప్పుడు కుండ ఉంది కుండ సత్యం కాదు ఎందుకు సత్యం కాదు స్వామీజీ కుండ సత్యం అయితే చెప్పండి పోనీ మట్టి కదా మట్టి ఎట్లా సత్యము కుండ ఎట్లా సత్యం కాదు అని అంటే కుండ కాల పరిచ్ఛేదం టైం బాగుంటుంది కుండ తయారైంది ఉంది కొంతకాలం ఉంటుంది తర్వాత మగిలిపోతుంది కుండ తయారు మట్టి ఉంది కుండ తయారైనప్పుడు కుండగా ఉండేది కూడా మట్టి రేపు కొండ పగిలిపోయిన తర్వాత పగిలిన కొండ ఉంది యాడి బోలే మట్టిగా కాబట్టి కుండ అనేటువంటిది కొంతకాలమే ఉంటుంది నెంబర్ వన్ టైం బౌండ్ కాల పరిచ్ఛేదం రెండవది మరొకదాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది మట్టిని ఆశ్రయించుకొని ఉంది మట్టి లేకుండా కుండ లేదు అర్థమవుతుందా ఇప్పుడు తనందరూ తను లేదు మరొక దాన్ని ఆశ్రయించుకొని ఉంది కానీ మట్టి కుండను ఆశ్రయించుకోని లేదు ఎగ్జాంపుల్ వరకు అర్థం చేసుకోండి ఇంతకు ముందు సత్తాస్ఫూర్తి విషయ ఫలాన్ని ఏది సంవిత్ సేమ్ కాబట్టి కుండ మట్టి మీద ఆధారపడి కుండ ఒక కాలం ఉండదు ఒక కాలం ఉండదు కానీ మట్టి మాత్రం ఎప్పుడు ఉంటుంది దీనిని బట్టి చూచినప్పుడు మనం చెప్తున్నది ఏంటంటే కుండ సత్యం కాదు కుండ సత్యం కాదు కదా ఎప్పుడైతే కుండ సత్యం కాదో ఆరోపితం గనక వాచారంభో వికారో నామధే మృతికేత్యవ సత్యం మట్టి ఒకటే ఇది ఆరోపితమైంది మట్టి అధిష్టానం మట్టి అధిష్టానం కుండ ఆరోపితం కుండ సత్యం కాదు అని నువ్వు అంటున్నావు బ్రహ్మము అధిష్టానం జగత్తు ఆరోపితం కుండ సత్యం కాదు అంటే జగత్తు కూడా సత్యం కాదు మిథ్య కుండ నామరూపాలతో ఉంది గనక మిథ్య జగత్తు నామరూపాలతో ఉంది గనక మిథ్య నాయన యువర్ అటెన్షన్ ప్లీజ్ ఈ ప్రపంచమే కాదు ఈ దేహం కూడా అది మర్చిపోబం ఏంటి సత్యం కాదు దేహం కూడా మిథ్యే ఎందుకని ఇది కూడా కలిస్తేనే జగత్ కాబట్టి కొండ సత్యం కాదు జగత్ సత్యం కాదు దేహం కూడా సత్యం కాదు ఒక కాలంలో ఉంటుంది అలా ఉండడానికి కూడా ఇంకొక దాని మీద ఆధారపడి ఉంది అది ఉంటేనే ఇది ఉంటది దాని నుంచి విడిపడిన మరుక్షణమే ఇది శవమయ్యి శ్మశానంలో పిడికడి బూడిదిగా మారిపోవాలి ఇది సత్యమయ్యేందుకు అవకాశం లేనే లేదు కాబట్టి కుండ సత్యంగా కానీ కుండ మట్టి కన్నా వేరగలేదు అది అధ్యాయం కనెక్షన్ ఉండ సత్యం కాదు ఆరోపితం అయినా మట్టికన్నా కన్నా వేరుగా లేదు జగత్ సత్యం కాదు ఆరోపితం అయినా జగత్ బ్రహ్మము అన్యముగా లేదు కాబట్టి బ్రహ్మమును తెలుసుకోవాలంటే జగత్తును తెలుసుకుంటే సరిపోదు ఇలా ఇదేమో మట్టిని తెలుసుకోవడానికి కొండ ప్రతిబంధకం అయా అది మట్టి కొండ అన్నా ఉండండి స్వామిజీ నేను కొండను పక్కల అప్పుడు చూస్తాను మట్టి ఉందో లేదు అంటావా కొండ ఉంటే నీకు ఏమైంది మట్టిగా నేను తెలుసుకోవడానికి జగత్తుంటే నీకేమైందయా బ్రహ్మం అని తెలుసుకోవడానికి మరి ఇది పాంచభౌతికం కదా స్వామిజీ నేను చెప్తా ఇది ఎట్లా బ్రహ్మం తత భూత పంచకం ప్రవీవించతే మేము చెప్తా ఇప్పుడు కొండ ఎట్లాగైతే మట్టిని తెలియసుకున్నావు అట్లాగే నీకు ఈ ప్రపంచాన్ని నువ్వు పరమేశ్వరుడు అనలేకపోతున్నావు ఎట్లా పరమేశ్వరుడో మేము చెప్తాం అప్పుడు నువ్వు మొదటి ప్రకరణంలో చివరి శ్లోకంలో చూసినప్పుడు మనస్సు సమాధాయ వికలిత సంస్కృతి ప్రప్లవతి పదం నరాహ నచిరాత్ అని ఏదైతే లాస్ట్ శ్లోకంలో నువ్వు తెలుసుకున్నావో ఇప్పుడు కళ్ళు తెరిచి చూచినా కూడాను నీకు ఏది కనిపిస్తూ ఉండినా సర్వం విష్ణుమయం జగత్ ఇది అర్థమైన వాడికి సర్వం విష్ణుమయన్ జగత్ కానీ నాకు శాస్త్రమంతా తెలుసు కానీ విష్ణు మాత్రం వైకుంఠంలోనే ఉండాడు అనేవాడికి సర్వం విష్ణుమయన్ జగత ఐపిటి ఈ కోణంలో సర్వం విష్ణుమైన జగత్ వాసుదేవ సర్వమితి ఇది అందరికీ అర్థమయ్యేది కాదు అర్జున స మహాత్మ సుదుర్లభ సర్వమితి సమస్తం వాసుదేవుడే తెలుసుకోవాలంటే అది చిన్న విషయం కాదు అటువంటి వాడు అందరిలో ఎక్కడో మనుష్యా నా ఎక్కడో ఒక చోట నానుగ్రహానికి పాత్రుడైనటువంటి వాడు నా ప్రసాదంగా ఈ ప్రపంచంలో చరించేటువంటి వాడు అటువంటి వాడికి తెలియాల్సిందే కానీ అందరికి తెలిసేటువంటి విషయం మాత్రం కానీ కాదు కాబట్టి సద్వైతం యత్ శ్రుతం తత్న ఇప్పుడు చూడండి మళ్ళీ చెప్తున్నాడు సీ ద సెంటెన్స్ సద్ అద్వైతం సద్ శ్రుతం తత్ పంచభూత వివేకత బోద్ధుం శక్యం కాబట్టి ఏదైతే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఇదం అగ్రే సదేవ అని నువ్వు తెలుసుకున్నావో చాందోగ్యోపనిషత్తు సిక్స్త్ చాప్టర్లో అది పంచభూత వివేకత బోద్ధు శక్యం ఈ పంచభూత వివేకం తెలుసుకోవడం వల్ల నువ్వు దాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంది తతహా దేర్ ఫోర్ భూత పంచకం ప్రకర్షణ విభించదే అది ఇంకే లేదు ఈ పంచ పాంచూతికమైనటువంటి ప్రపంచాన్ని కనుక నువ్వు తెలుసుకుంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటి స్వరూపం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంది గనుకనే భూత ప్రకరణం స్టార్ట్ చేస్తాను నేను ఎన్నప్ప వేర్ ఈస్ ది కనెక్షన్ వేర్ ఇస్ ది కనెక్షన్ సంబంధమేది సార్ మీరు మాట్లాడే మాటలకి అయ్యా విద్యారణ్య నువ్వు విద్యల అరణ్యమే కావచ్చు సంబంధమేది సార్ వేర్ ఇస్ ద కనెక్షన్ పోతబోసినటువంటి ధర్మస్వరూపమే రాముడు అనేది నేను సంపూర్ణంగా గ్రహించాలి అనుకుంటున్నాను కనుక రామతత్వమే పరబ్రహ్మతత్వం అని నాకు తెలిసింది కనుక రాముడి గురించి తెలుసుకోవాలి సమగ్రంగా తెలుసుకోవాలి సంపూర్ణంగా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను గనక ఈరోజే మొదలు పెడుతున్నాను భారతాన్ని చదవడానికి ట్యూబ్లైట్లు ఇంకా ఓ ఇప్పుడు అడిగే దాల్ ట్యూబ్లైట్ ఏందా సంబంధమైందా స్వామి ఏంటి అసలు నువ్వు రాముని గురించి తెలుసుకోవడానికి భారతం చదువుతావా అదే రామాయణం చదువుతానంటే మనకేం బాధలేదు కనెక్షన్ ఉంది రాముడి చరిత్రమే కనుక రామస్య చరిత్ర రామాయణం ఓకే ఇదేంటిది ఈ గౌరవం రాముడి గురించి తెలుసుకోవాలని తీవ్ర పట్టుదలతో ఉన్నాను కనుక దృఢ దీక్షతో ఈరోజు నుంచే నేను భాగవద్ద భారతం చదువుతానంటే సంబంధం ఏది బ్రహ్మము ఏకమేవ అద్వితీయం బ్రహ్మము గురించి తెలుసుకోవడానికి పంచిపోతాను తెలుసుకుంటానంటే ఏం తెలుసుకుంటావు ఈ ప్రపంచభూతాలని ఐన్స్టైన్ కన్నా ఎక్కువగా తెలుసుకుంటావా ఎడ్డింగ్టన్ కన్నా ఎక్కువగా తెలుసుకుంటావా వాళ్ళు తెలిసిందే బ్రహ్మ నీకెట్టి తెలుస్తుంది పంచభూతాన్ని తెలుసుకోవడానికి బ్రహ్మం తెలియడానికి ఎక్కడ కనెక్షన్ సంబంధ అస్తి సంబంధ అస్తి ఉంది కనెక్షన్ ఉంది ఏం కనెక్షన్ కార్యకారణ సంబంధ అస్తి కాస్ అండ్ ఎఫెక్ట్ కార్యకారణ సంబంధ అస్తి ఉంది సంబంధం ఉంది కార్యకారణ సంబంధం ఎట్లా దాని నుంచి ఇది వచ్చింది కనుక ఇది కార్యం కనుక కార్యంలో ఏది ఉండినా అది కారణమే అయ్యి ఉండాలి మట్టి కారణం కుండ కార్యం కారణం లేకుండా కార్యం ఉండదు కార్యం కుండ మట్టి కారణం కాబట్టి కారణం ఏదో మట్టి కార్యమైనటువంటి కుండలో అదే ఉంది ఇంకోటి లేదు ఈ జగత్తు కార్యరూపంలో ఉంది బ్రహ్మం కారణం అంతకన్నా రెండవది లేదు నేహనానస్తికించిన ముందే చూచాం అది ఏ రూపంలోనూ ఉండండి వేరే ఎప్పుడైతే అధిష్టానంగా మీకు త్రాడుందో లేని పాము ఉన్నట్లు కనిపించినా ఏ కారణం చేతనైనా సరే ఆ పాము ఏదో కాదు త్రాడే ఇదే సంబంధం కార్యకారణ సంబంధం కార్యరూపంలో ఇది ఉంది కనుక కారణం ఉండాలి ఆ కారణం కార్యంలో ఉంది అంతే మరి అది అద్వితీయం అన్నావు కదయ్యా అన్నాను అది సత్ అన్నావు కదయ్యా అన్నా దాంతో స్టార్ట్ అయింది శ్లోకం సతద్వైతం మరి సత్ అన్నప్పుడు అది నశించదు కదా అవును మరి ఇది నశించిపోతుంది కదా ఇది ఉండి కాంట్రడిక్షన్ కదా అబాధితం వంటివి సత్తు ఇది బాధితం కదాయ్యా బాబు ఈ రోజు ఉన్నది రేపు ఉండడం లేదు గతంలో ఉన్న వాళ్ళందరూ ఏనిప్పుడు మరి సర్త ఎట్లా అది అద్వైతం అంటేవి ఒకటేన టివి ఇక్కడ భేదం కనపడతా ఉందా ఎక్కడుందని ఆయన భేదం అంటే మీ వచ్చి మీ ఆస్తులన్నీ నేను తెచ్చుకుంటా ఊరుకుంటావా చెప్పు భేదం ఎందుకు లేదు ఆయన ఈయన కాదు ఈయన ఆయన కాదు అందరూ ఒకటే అయితే ఇన్ని స్కార్ఫులు గుర్తించడం ముసుగులాగా ఒకటే వేస్తే పోలే మరి ఆయన వేరు ఈయన వేరు ఆమె వేరు ఈమె వేరు గాడిద వేరు కుక్క వేరు మేఘం వేరు పులి ఇన్ని ఉండేటప్పుడు అదేమో సత్ ఇదేమో నశించిపోతా ఉంది అసత్ అదేమో అద్వితీయం అట్ల ఇదేమో ద్వితీయం అంత బహుళంగా కనిపిస్తా ఉండే ఈ రెండు ఎట్లయి అర్థం చేసుకోవాలా సార్ జగం ప్రాక్ నిర్వికల్పం పునః ఇప్పుడు అనిపిస్తుంది మనమే చెప్పేసి ఉంటే పోయిండదు ఎందుకని ఎన్నో సార్లు విన్నాం విన్నవాళ్ళు చెప్పలేరు చెప్పేవాళ్ళు చెప్తా విన్నవాళ్ళకి జ్ఞాపకం ఉంటే చెప్తా అర్థంతుంది బీజస్య అంత అంకురం ఇవా కాబట్టి ఇప్పుడు ఒక బీజంలో నుంచి వృక్షం వచ్చింది మరి చెట్టు మరి చెట్టు వచ్చిన తర్వాత మరి వృక్షాన్ని చూస్తే అబ్బా ఓడలు దిగిపోయిండే శాఖోపశాఖలుగా విస్తరించింది కాయలు ఉన్నాయి పువ్వులున్నాయి అన్నీ ఉన్నాయి ఆకులున్నాయి అన్నీ ఉన్నాయి మరి మొదటికి వస్తే కారణంలో అది కేవలం బీజం ఇక్కడ భేదాలు ఉన్నాయి ఎందుకో తెలుసా ఆకు పువ్వు కాదు పువ్వు కాయ కాదు కాయ కొమ్మ కాదు ఇవన్నీ కలిసి ఉన్నాయి బీజంలో ఇదే మర్రి విత్తనం ఒక్కసారి బ్రేక్ చేసి చూస్తాం మర్రి విత్తనాన్ని టప్ ఇప్పుడు ఉన్నాయా అని అడుగుతున్నాను నేను ఇక్కడ అంతా వ్యక్తం ఏది కొమ్మలు రెమ్మలు ఆకులు పువ్వులు కాయలు అన్నీ వ్యక్తం అక్కడ తీసి చూస్తే ఒక్కటి వ్యక్తం కావడం లేదు అంటే అవ్యక్తం అది అవ్యక్తం ఇక్కడ భేదం అక్కడ అభేదం అది అద్వైతం అక్కడ అభేదం ఇక్కడ భేదం ఏంటి ఇది ఇంతకుముందు చెప్పాను కదా నేను ఆకు పువ్వు కాదు పువ్వు కాయ కాదు కాయ కొమ్మ కాదు కొమ్మ రెమ్మ కాదు రెమ్మ కాండం కాదు అవన్నీ ఇక్కడ మీకు తెలుస్తున్నాయి ఇన్ని భేదాలు తెలుస్తున్నాయి అక్కడికి పోతే అభేదం ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఒక్కటి నాకు చెప్పండి ఈ ఈ వృక్షం ఏదైతే ఉందో ఈ వట ఆ బీజంలో ఉందా లేదా లేనిది ఎట్లా వస్తుంది లేని ఎట్లా ఉందా లేదా ఎట్లా ఉంది అవ్యక్తంగా ఉంది ఎట్లా ఉంది అభేదంగా ఉంది అవ్యక్తంగా ఉంది అభేదంగా స్వామీజీ ఉంటే పోనిండే ఏమైంది లెట్ ఇట్ బి ఉన్నది దానివల్ల నాకు ఒరిగేది ఏంది అనవసరంగా నీకు వచ్చి కూర్చున్నాను వన్ అండ్ హాఫ్ అవర్గా వస్తుంది దీనివల్ల మనకేం వస్తుందయ్యా బాబు చెప్పండి లాభం ఏంటి లాభం ఏంటో తెలుసా వ్యక్తమైనప్పుడు కూడా వ్యక్తమైనప్పుడు కూడా అది సదద్వైతమే ఇది నీకు అర్థమైతే నువ్వు దాన్ని పొందినట్లే నీకు అర్థమైనప్పుడే అది ఉందని అది నీకు అర్థమైనప్పుడే అది ఉందని నీ మోక్షం అది కాదు అదే లాభం ఇదే మోక్షం ఇంకేముంది అప్పుడు కూడా అది సద్ద్వైతమే నువ్వు పాము అనుకున్నప్పుడు కూడా అది నువ్వు భేదాలతో ఉంది అనుకున్నప్పుడు కూడా ఈ భేదభావ చత్వరం ఇది ఇది ఒక చత్వారం క్యాట్రాక్ట్ ఇది అదే కదా మనం చెప్పేది గురు గురుమంత్రని చెప్తారే మీరు అజ్ఞాన తిమిరాంతశ జ్ఞానాంజన శలకయ చక్షు ఉన్మీలతం ఇదేనా తస్మయ శ్రీ గురు నమో ఆ చత్వారం పోవాలి ఆ క్యాట్రాక్ట్ పోవాలంతే పోయినప్పుడు ఒకటే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి కంటికి చత్వారం ఉండేవాడికి ఒక వస్తువు పదిగా కనపడతాయి ఈ మైకు యాభై మైకులు ఉన్నట్టుగా నేను రెండు వందలు ఉన్నట్టు కనపడు అట్లెట్లవుతాను నేను అది అతను చూసేవాడిలో ఉండేటువంటి లోపం అది చత్వారం చత్వారాన్ని తొలగించేసేవనుకోండి లేజర్ ఆపరేషన్ అది చేసేస్తే చక్కగా తయారు చేసేస్తే ఎంతమంది ఒకడే అంటాడు ఏంట ఒక్కడే ఏకమేవా అద్వితీయ ఏకమేవా అద్వితీయం కాబట్టి ఎప్పుడైతే చూస్తున్నావో ఇది కారణ రూపేణ అస్తి నిర్వికల్పేనా అస్తి నిర్వికల్పం అది చూడండి బీజస్యాంతరి వాంకుర జగం ఇదం జగత్ బీజంలో అంకురం ఎట్లాగైతే ఉందో అభేదంగా ఎట్లాగైతే తెలుస్తుందో అవ్యక్తంగా ఎట్లాగైతే తెలుస్తూ ఉందో ఈ జగత్తంతా కూడాను పరమాత్మ ఎందే ఉంది ఆ పరమాత్మ ఏకమేవ అద్వితీయం ఆయనకన్నా భిన్నంగా ఏది లేదు ఎందుకని ఇది కార్యరూపంలో ఉంది ఆయన కారణం అని నువ్వు చెప్తున్నావు గనక కంక్లూడ్ చేస్తున్నావునండి సద్బ్రహ్మ కార్యం సకలం సదైవ సద్బ్రహ్మ కార్యం సద్ సద్ అద్వైతం కాబట్టి సహ బ్రహ్మరు సత్ అద్వైతం కదా సత్ అద్వైతం సత్ బ్రహ్మ కార్యం ఎప్పుడైతే బ్రహ్మము కారణమై జగత్తు కార్యమైందో ఆయన సత్తు గనక ఏది కారణము సత్తు గనక కార్యం కూడా సత్తే మట్టి కారణం కనుక కుండ కూడా మట్టి రజువు కారణం కనుక సర్పం కూడా రజువే సద్బ్రహ్మ కార్యం సకలం సదా ఏవ అది ఎప్పుడు ఆల్వేస్ ఒకే విధంగా ఉంది ఎట్లా సన్మాత్రం ఏతత్ నా తోన్యస్తి సన్మాత్రం ఏతత్ సద్రూపంగానే ఉంది తత అన్యత్ అస్తి నా దానికన్నా వేరుగా రెండవ వస్తువు లేనే లేదు ఇస్ ద పాయింట్ సబట్టి సద్బ్రం సకలం సదా సన్మాత్రం ఏతత్ నదస్ మృదే యట మృతేవ ఏ విధంగా అయితే ఘటహ కుండ మట్టే కదా ఏవం ఇలాగే ఆకాశాది భూతపచ్చకం బ్రహ్మయుదా కొండ ఏదైతే ఉందోది మట్టే ఎందుకని మట్టి యొక్క కార్యం కనుక पंचभूताेव नीत दा ब्रह्मे एन ब्रह्म, ब्रह्म कारण कार्य गनक कारण कना क्यिंग उबटते श्रुतम सदैत श्रुतम चांदोग्य श्रुत्यासारेण कथित अर्थम चांदोग्य श्रुति अटे चांद्रोग्योपनिषत् चांदोग्य श्रुत्यासारेण कथित अर्थम आधर्वणिक्रुत्या आहंदोग्य उपनिषत् द्वारा ये सत्यमईबड़दी सदव सौम्य हीसी एक ब्रह्म अनेवण वेद आधर्वणिक श्रुत्या आह आधर्वणिक अंत अधर्मणवेदम అధర్వణ వేదంలో కూడా చెప్పబడింది ఎక్కడ స్వామీజీ జ్ఞాపకం వస్తుంది ముండక అధర్వణవేదంలో ముండక ఇదేమో చాందోగ్య ఉపనిషత్తు సామవేదం సామవేదంలో చాందోగ్యం కాబట్టి చాందోగ్య శృత్యానుసారేణ కథితం అర్థం అదే శృత్య ఆహా అధర్వణ వేదంలో ముండ కోపని శృతి ఏదైతే ఉందో దాంట్లో కూడా ఇదే తెలియజేయబడింది క్లియర్గా ఏమని అనేక సార్లు విన్నారు కదా బ్రహ్మేవ ఇదం విశ్వం ఇది ఈ ప్రపంచం అంతా కూడాను బ్రహ్మము కన్నా ఏమీ లేదు ఇదంతా కూడా బ్రహ్మమే సర్వం ఖలు ఇదం బ్రహ్మ ఇప్పుడు ఏమన్నది ఏంటి ఏకం ఏవా అద్వితీయం నాయన కంక్లూషన్ జస్ట్ లేదు సర్ ఏకం ఏవా అద్వితీయం అవును కదా కాబట్టి సత్ అద్వైతం భగవంతుడు అద్వైత స్వరూపం కాబట్టి ఉన్నది అద్వైతమే అన్నప్పుడు ఏంటి అద్వైతం కన్నా ఇంక ఏది మాట్లాడినా అది లేనట్టే నీకు తెలిసినప్పుడే అది ఉందని మళ్ళీ బిగినింగ్ సెంటెన్స్కి వస్తున్నా ఏదైనా ఉంది అని అన్నామంటే నీకు తెలిస్తేనే అట్లాగే ఏదైనా లేదు అన్నామంటే కూడా నీకు తెలిస్తేనే నేనంటున్నా అద్వైతమే ఉంది అని ఎందుకని నాకు తెలుసు కనుక నేనంటున్నా దానికన్నా అన్యంగా ఏది లేదని ఎందుకని అలా లేదని తెలుసు కనుక కంక్లూషన్ లేదండి ఉంది అన్నాడు అనుకోండి ఉంది అనడంలోని బ్రహ్మం అద్వైతం కాదంటున్నాడు అని అర్థం బ్రహ్మం అద్వైతం కాదంటున్నాడు అనర్థం సృష్టిని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడు చూడండి ఇతర మతాలకు అనవసరం మన హిందూ ధర్మంలో నడుస్తున్న వ్యవహారం అంతా ఉందో ఇతర మతాలంటే పక్కన పెట్టండి బ్రహ్మం ఉండాడు భగవంతుడు ఆయనే చెప్తున్నాడు ఆయన సృష్టికర్త అని చెప్తున్నాడు ఇది సృష్టి అంటున్నాడు ఇది వేరుగా ఉంది అంటున్నాడు ఇది కనుక వేరుగా ఉంటే బ్రహ్మం ఏమైపోతాడు సృష్టికర్త చెప్పండి దీనికన్నా వేరుగా ఉండాలి దీనికన్నా వేరుగా ఉన్నప్పుడు ఇది ఉన్న చోట ఆయన లేడు వేరుగా ఉన్నాడు అది ఏ లోకం అన్నా కావచ్చు ఇతర మతాల లోకాలు చెప్తున్నాయి ఈడే లోకాన్ని చెప్తున్నారు వైకుంఠంలో కైలాసం అని పెట్టుకో నువ్వు ఎక్కడన్నా పెట్టుకో నీకు నీ భగవంతుడి మీదంత ప్రేమ కనుక ఆయన తీసుకెళ్ళదు గో పైన ఉండడం అనుకో ఎందుకని ఆయన మీద నీకు ప్రేమ లేదు కనుక ప్రేమ కనుక ఉంటే ఆయన పైన ఉంటే పైనంత మేఘాలు ఉన్నాయి కనుక ఆ మేఘాల్లో కనుక మన భగవంతుడు చేరిపోతే ఇప్పుడే మనకే ఇట్లా ఉందే పరిచయం మనం ప్రేమించే భగవంతుడు మేఘాలో కూర్చొని పెట్టేస్తే ఆయనకి ఎంత పరిచయం పడతాదనేటువంటి ప్రేమ కూడా నీకు లేకపోతే నేర్చేయగలిగేదండి అది చెప్పు ఒకవేళ కనుక అర్థమే కనుక కాకపోతే ఆ భగవంతుడు ఎవరో తెలుసా మన మేనమావ లాంటి అవుతాడు అంతే మన మేనమావ నర్సరావుపేటలో ఉన్నాడు భగవంతుడు ఇంకో లోకంలో ఉన్నాడు నేనేం చేస్తున్నానో మేనమామకి తెలియదు తెలుసా మామకే మామకి తెలియపోవడం వల్లనే కదా అమ్మాయిని పంపించదు అక్కడికి పోయి తీసుకురా పోనీ మామకి తెలిసిపోతే మామే ఫోన్ చేయడా అమ్మాయిని పంపించదు నేనే పంపిస్తాను లే ఉన్నప్పుడు అని అర్థమవుతుంది ఇప్పుడు అంత పరిమితమైన వాడు భగవంతుడు అయిపోతాడు అటువంటి పరిమితుడు లిమిటెడ్ గాడ్ కెన్ బి నో గాడ్ ఎట్ ఆల్ చెప్పండి ఇంకేం ద్వైతం సార్ ఇంకేమి విశిష్టాద్వైతం సార్ ఇంకేమో భావాద్వైతం సార్ అద్వైతం అర్థం కానంత వరకు అన్నీ ఉంటాయి అద్వైతం అర్థమైనప్పుడు ఇంక ఏది మిగలదు ఎందుకని అలా మిగలదని చెప్పేది అద్వైతం రెండోది లేదు అందువల్ల ఏకం ఏవ అద్వితీయం సదైవ సౌమ్య ఇది ఏకం ఏవ అద్వితీయం ఇది బ్యూటిఫుల్ పాయింట్ ఏమండి స్వామిజీ అది ఎన్నిసార్లు ఎన్ని కోణాల్లో చెప్పుకుంటూ వచ్చారు ఇది చెప్పలేదే అంటారు ఇప్పుడు మీరు నేను చెప్పను అండి మీకు అనేక సార్లు నేను ఏ కాంటెక్స్ట్కి ఏం మాట్లాడాలని అది మాట్లాడతాను నేను నాకు తెలిసిందంతా మాట్లాడతాను నేను నాకు తెలిసిందంతా మీకు ఎందుకు మాట్లాడతాను పిచ్చా నాకేమన్నా ఇప్పుడు నా కనిష్క గురించి తెలుసు మీకు చెప్తాను నేను ఎందుకది ఏ సమయంలో ఏం చెప్పాలో అది ఏకం ఏవా అద్వితీయం అనేటువంటి పాయింట్ ఇంతకు ముందు ఆ కాంటెక్స్ట్లో ఎలా చెప్పానో అది వేరే ఇక్కడ వేదాంత పంచదశలో ఏకం ఒకటి ఏవ ఏవకారం ఒకటి అద్వితీయం ఒకటి మూడు ఎందుకో తెలుసా బీజాంతర వాంకుర జగదు అన్నప్పుడు బీజంలో జగత్తు అంకురం లాగా ఉంది అన్నప్పుడు అక్కడికి మనం పోయి చూసినప్పుడు అది అవ్యక్తంగా ఉంది అభేదంగా ఉంది కదా ఆ అభేదం మూడు రకాలు భేదరహితంగా ఉండడం అనేటువంటిది ఒకటి స్వగత భేదం సజాతీయ భేదం విజాతీయ భేదం ఇప్పుడు సజాతీయ భేదం జాతి ఒక్కటే కాని భేదం అంటే అందరం పురుషులమే చూడండి కానీ ఈయన వేరు ఆయన వేరు ఆయన వేరు ఆయన వేరు ఆయన వేరు ఆయన వేరు ఇది జాతి సజాతి ఆవులన్నీ కలిపి ఒక జాతి దాంట్లో కపిల గోవు ఉండొచ్చు మరొక గోవు ఉండొచ్చు ఇంకొక గోవు ఉండొచ్చు కానీ అన్ని జెర్సీ గవ్వు ఉండొచ్చు అవన్నీ కలిసి ఆవులు ఒక జాతి సజాతి సజాతిలో భేదం ఉంటుంది ఒకరికి ఒకరికి ఇప్పుడు మనలో కూడా మనం అందరం కలిసి మానవులు పోని పురుషులు పురుషులందరూ ఒకటే అయినా భేదం ఉందా లేదా ఒకరు ఉన్నట్టు ఒకరు లేరు కదా అందరూ ఒకే విధంగా ఉంటే ఎవరిని ఏ పేరు చూపేవాళ్ళు మనకే తెలియదు బ్రహ్మం అని చెప్ప కాబట్టి ఒక్కరు ఒక్క రంగం ఉండరు అందువల్ల చూస్తానే మనం గుర్తుపెట్టి చో అష్టం ఓకే ఇది సజాతీయ భేదం ఒకే జాతిలో ఉన్నా మనిషికి మనిషికి భేదం ఉంది గేదెకి గేదెకి భేదం ఉంది చెట్టుకు చెట్టుకు భేదం ఉంది అన్ని చెట్లే ఒక విధంగా లేవు ఇది సజాతీయ భేదం రెండోది విజాతీయ భేదం విజాతీయ భేదం అంటేంటి నేను మనిషి అది ఆవు నా జాతి కాదు అది ఆవు ఇది చుట్టూ ఇది వృక్ష జాతి అది జంతు జాతి ఇది మానవ జాతి అది పక్షి జాతి విజాతీయ భేదం అర్థమైంది ఇప్పుడు సజాతీయ భేదం విజాతీయ భేదం మూడోది స్వగత భేదం తనలోనే భేదం కనపడుతూ ఉండడం తనలోనే భేదం కనపడుతున్నాడు తనలో భేదం ఏంటి స్వామీజీ ఒకే వ్యక్తిలో వచ్చే పొట్టిగా ఉంటుంది వచ్చే పొడుగుగా ఉంటుంది ఇప్పుడు ఒక పోలియో వ్యక్తిని చూసామనుకోండి ఒక కాలు ఉన్నట్టుగా ఒక కాలు ఉంటుంది అది రేర్ కదా స్వామి అయితే మీకు కామన్గా ఉండేది కావున ఒక చంపు ఉన్నట్టు చంపు వాయించినా కూడా ఇది మీరు ఏ డాక్టర్నని అడగడు చెప్తారు మీకు కరెక్ట్గా కొలిస్తే మీరు గొలవ బాకండి ఎందుకంటే ఈ టేపుల్ తయ్యే పని కాదు ఇప్పుడు ఇంటికి పోయి మనం కొన్ని పెట్టే ఉండరా ఇది కుదరదు డాక్టర్ అని ఈ చెంప ఎంతుంది ఈ చెంప ఎంత ఉంది చూసుకుంటే ఇప్పటి రెండు సమానంగా ఉన్నవాడు ప్రపంచంలో లేడు డిఫరెన్స్ ఇస్ దే అని మనకు తెలుసా మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే చంపవు వాచినప్పుడు తెలుస్తుంది దానికన్నా ఇది పెద్దదిగా మామూలు కొంటే తెలియదు అయినా భేదం ఉంది ఇదే స్వగత భేదం ఇది స్వగత భేదం ఒక చెవున్నట్టుగా ఒక చెవు ఉండదు ఇప్పుడు కొంతమంది మెల్ల కన్ను ఉంటుంది స్పింటాయి వాళ్ళని చోటు తమాషకు ఉంటారు అంటారు ఈ కన్ను ఉన్నట్టుగా ఆ కన్ను ఉండదు అది తనలోనే భేదం ఇది స్వగత భేదం ఒక కొమ్మున్నట్టుగా మరొక కొమ్ముండదు ఆవుకి ఒక కొమ్మున్నట్టుగా ఇంకో కొమ్ముండదు అదవుతుంది సో ఇది స్వగత భేదం తనలోనే భేదం కాబట్టి భేదాలు మూడు రకాలు అభేదం తెలియపోయినా భేదాలు మూడు రకాలు సజాతీయ భేదం విజాతీయ భేదం స్వగత భేదం బ్రహ్మంలో ఈ మూడు భేదాలు లేవు బ్రహ్మం ఏకం अद्वितीय मूड़ भेदजेदा की सद्वैत सत् अद अद्वैतम भेदरहित भेद रही चूसको सजातीय भेद विजातीय भेद अद्वितीय अद्म अदी एक <laughs> अंते गेद स्वगत भेद रही अभी एक वक अदे अं स्वामीजी स्वगत भेद लेकोम यानी सजातीय भेद उदेमो तन ऐसी लेटे यवा ये ఏకం అన్నప్పుడు స్వగత భేద రహితం ఏవ అన్నప్పుడు సజాతీయ భేద రహితం అద్వితీయం విజాతీయ భేద రహితం అద్వితీయం విజాతీయ భేద రహితం చూసారా ఇది ఏకమేవా అద్వితీయం ఇక్కడ కారణం ఏంటి సతద్వైతం అనడం వల్ల ఈ విధంగా నేను వ్యాఖ్యానించాల్సి వచ్చింది ఏకం ఏవ అద్వితీయం దీన్ని చెప్పడం కోసం శాస్త్రం అందువల్ల సదద్వైతం శృతం శృత్యా ఉక్తం మత్యా ఉక్తం కాదు సార్ శృత్యా ఉక్తం ఈ అద్వైతాన్ని వదిలిపెడితే మిగతా ఏవేవైతే ఉన్నాయో ఎన్ని రకాలైన మతాలు ఉన్నావో ఎన్ని రకాలైన సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఉన్నవో అవన్నీ మతి నుంచి పుట్టినవి కానీ శృతి నుంచి వచ్చినవి కావు అద్వైతాన్ని చెప్పడం కోసమే శృతి ఉండాలి ఎంఫాటిక్ డిక్లరేషన్ ద్వైతాన్ని చెప్పడానికి శృతి అవసరం లేదు ఇది రాగి ముద్ద ఇది ఇత్తడి ఇది వెండి ఇది బంగారు ఫోర్ బ్లాక్స్ ఉన్నాయి నా దగ్గర రాగి ఇత్తడి వెండి బంగారు లోహాలు నాలుగు రకాలుగా ఉన్నాయి నాలుగు రకాలైనటువంటి మెటల్స్ విన్నా లోహాలు కదా ఈ నాలుగులో భేదం కనపడతా లేదా తేడాలు ఉన్నాయా లేదా రూపంలో తేడా ఉందా లేదా ఇది నాలుగు మొక్కలు రూపంలో తేడా లేదు ఎస్ రంగులో రాగి ఉన్నట్టుగా ఇత్తడు లేదు ఇత్తడు ఉన్నట్టుగా మీకు వెండి లేదు వెండి ఉన్నట్టుగా బంగారు లేదు రంగులో తేడా ఉందా రూపంలో తేడా ఉంది రంగులో తేడా ఉంది ఎన్నైనా బరువులో అందుకనే కదా మెర్క్యూరిని పెట్టుకొని ఆల్కమే బంగారు తయారు చేయాలని ప్రయత్నం చేసిన వాడు కలర్ తెస్తాడు అన్నీ తెస్తాడు ఇది ఒక లే రసశాస్త్రం ఇవన్నీ తెస్తాడు కానీ బరువు తెలేడు చూస్తే అంత బంగారు లాగానే ఉంటుంది రసం గడితే బంగారం అవుద్దంటే వరిని ఆయన అనవసరమైన మాట్లాడుతున్నానా ఇప్పుడు స్వామీజీ ఈ అద్వైతం ఎంటన్నా పోయాను ముందు రస రసవాద వినిపించండి ఉంది అర్థమవుతుంది సో పాదరసం రసం అంటే పాదరసం ఎక్కువ దాన్ని కట్టేస్తే బంగారం అయిపోతే అది వేరే విషయం అది అవునో కాదో మనకు తెలియదు బేమనగా తెలిసి ఉండాలి రసం రసము కట్టువాడు రససిద్ధి యోగిరా విశ్వదాభిరామ విను ఆయనకి తెలిసి ఉండాలేమో కానీ మనకు అని అది ఇప్పుడు కాబట్టి బరువు రాదు బంగారుచూడు ఎంత బరువు ఉంటుందో బిస్కెట్ వేసుకుంటే చేయి కిందకు వచ్చేస్తుంది అదే మామూలు బిస్కెట్ అయితే పైకి పోతుంది అదే గోల్డ్ బిస్కెట్ అయితే చీ కిందకు వస్తుంది బరువు అది కాబట్టి బరువులో తేడా ఉంది రూపు రంగులో తేడా ఉంది రూపంలో తేడా ఉంది బరువులో తేడా ఉంది కుణంలో తేడా కదా క్వాలిటీ డిఫరెన్స్ ఉంది కదా నాయన ఈ నాలుగులో రాగి ఇత్తడి వెండి బంగారు ఈ నాలుగుట్లో దీంట్లో భేదాలు ఉన్నవి రూపభేదం ఉంది గుణభేదం ఉంది ఏమి వర్ణభేదం ఉంది అని చెప్పడానికి ఫిజిక్స్ కావాలన్నా టన్మి అవసరమా ఫిజిక్స్ ఫిజిక్స్ ఎందుకు అవసరమా తెలుసా ఇవి నాలుగుగా ఉండినా ఈ నాలుగులో ఉండే ఎనర్జీ ఒక్కటే అని చెప్పడం కోసం ఫిజిక్స్ కావాలి అంతేనా కాదా చెప్పండి భౌతిక విజ్ఞాన శాస్త్రం ఎందుకు ఈ నాలుగు వేరు అని చెప్పడం కోసం అది ఎందుకు మనకే తెలుసు కదా కానీ నువ్వు ఈ నాలుగు వేరుగా చూసినా కూడాను వాటిలో ఉండేటువంటి ఎనర్జీ మాత్రం ఒక్కటే అని చెప్పడం కోసం ఫిజిక్స్ కావాలి కాబట్టి ఈ భేదాలంతా ఉన్నాయి ఆ లోకం వేరు ఈ లోకం వేరు ఈ దేవుడు వేరు ఆ దేవుడు వేరు ఆయన ఎక్కడుంటాడు ఈయనెక్కడుంటాడు అని చెప్పడానికి శృతి ఎందుకో ఇంత భేదంలో ఉన్నది అభేదమే ఏకమేవ అద్వితీయం అని చెప్పడం కోసంగా వేదాంతం అవసరం కానీ లేకపోతే అవసరం అందువల్ల అన్నీ ఉంటాయి అద్వైత భావన ఎప్పుడైతే వస్తుందో ఆ రోజే మంగళకరమైనటువంటి దినం సమాజం అభ్యదయం అప్పుడే జరుగుతుంది ఒక ముగ్గురు కలిసి భగవంతుడి దగ్గరికి వెళ్ళారట ఎప్పుడైతే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయినారు విష్ణుమూర్తి దగ్గరికి విష్ణులోకం వెళ్ళారంటే చిన్న విషయం అదే అదే కూకటిపల్లే టపా టపటప రావడానికి విష్ణులోకం అంత తేలిక అక్కడ ఉండేటువంటి వాళ్ళు ద్వారపాలకులు ఎవరైతే వీళ్ళు విష్ణులోకం వచ్చారంటే వీళ్ళని చిన్నవాడు కాదు అని అని చెప్పేసి వాళ్ళకి నమస్కారం చేసి అయ్యా మీరు ఎవరు మీ ముగ్గురు పేరేంటి అయ్యా మేము భూలోకం నుంచి భూలోకం నుంచి వచ్చారా ఇక్కడికి చరగొప్పోళ్ళు ఉండరే ఏంటి వ్రతహ నా పేరు వ్రతహ మీ పేరు ధర్మ ధర్మ మీరండి దానం నేను వ్రతం నేను ధర్మం నేను దానం మేము ముగ్గురు వచ్చాము ఇక్కడికి దేనికి విష్ణుమూర్తిని దర్శించుకోవాలి మాకు సందేహం ఉంది నివృత్తి చేసుకోవాలి నేరుగా ఈ ద్వారపాలకులు లోపలికి వెళ్ళి విష్ణుమూర్తిని అడిగారు అయ్యా ముగ్గురు వచ్చి ఒకరి పేరు వ్రతం అట ఒకరి పేరు దానం అట ఒకరి పేరు ధర్మం అట మిమ్మల్ని దర్శించాలని భూలోకం నుంచి వచ్చారు ఆహా అయితే లోపలికి రాండి ఎందుకని వ్రతం చిన్నదే పూజాం కలిసేకే ఇప్పుడు అంటుండాలి కదా కదా మరి అట్లాంటప్పుడు ధర్మం చిన్నదే ధర్మరూపంలో ఉండే దైవం కదా దానం చిన్నదే దాతవ్యం ఇది దానం ఇటువంటి పుణ్యకార్యాలు చేయడం వల్లనే ఇక్కడికి వచ్చారేమో వచ్చిన తర్వాత ఏంటని మహాత్మా సాష్టంగా నమస్కారం చేసి లేచి ఆ ముగ్గురు వ్రతము ధర్మము దానము విష్ణుమూర్తితో మాట్లాడుతున్న ఏమని తెలుసా పరిస్థితులు బాగలేవు భూలోకంలో చాలా భయంకరం అయిపోయింది పాలకులు పాలకులుగా లేరు పాలితులు పాలితులుగా లేరు ఎవరు ఏం చేస్తున్నారో అర్థమే కావడం అన్నీ పోయినాయి ధర్మం అస్సలేదు ఉన్నా అది ధర్మంగా లేదు ఎక్కడ చూసినా చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి మోసాలు మోహాలు ద్రోహాలు దోషాలు ఇవే నిండిపోయినాయి ఈ ప్రపంచంలో ఏం చేయాలనో మాకే కొన్ని రోజులకి మనుగడ లేకుండా పోతుందని పైగా ఇవి మామూలుగా లేవు ప్రదర్శన రూపంలో ఉండే ప్రదర్శన అదేంటని అదే వాటిని టీవీలు అంటారులేండి ఆ రూపంలో వచ్చేసి అక్కడ ఇది ధర్మం అంటాడు ధర్మం కాదు ఇది వ్రతం అంటాడు అది వ్రతం కాదు ఎవరికి ఏ దోస్తి మాట్లాడతారు దాని పేరు టీవీ అదొక విషన్ టెలివిషన్ అదొక విషన్ అయితే ఏం చేయాలి ఏం చేయాలి స్థితికారకుడు నువ్వే కదా అందుకని నీ దగ్గరకు వచ్చావు ఈ ధర్మ చతుష్పాదాలతో నడవాలి సమాజంలో అభ్యుదయం ఉండాలి ప్రతి మనిషికి సంరక్షణ ఉండాలి అందరూ ఆనందంగా ఈ ప్రపంచంలో ఉండాలి అందుకని మీ దగ్గరకు వచ్చామని విష్ణుమూర్తి అన్నాడు మంచిది నాకు చెప్పారు కదా ఆయన మీలో ఎంతో పుణ్యం ఉంది కానీ ఇక్కడికి రాగలి రాగలిగారు చాలా సంతోషం మీరు పోండి అయితే మేమేం చేయాలో చెప్పండి ఇప్పుడు వెళ్ళి మీరేమి చేయకూడదు ఎందుకని ఇది మీ వల్ల అయ్యే పని కాదు ఈ పరిస్థితుల్లో ఎందరిలో మార్పు వస్తుంది వేరే విషయం ఎంత ప్రపంచం మారుతుంది వేరే విషయం కించిత్ ఈ మాత్రం ఎక్కడైనా మార్పు ఒక ఒక్క వ్యక్తిలో మార్పు మీ వల్ల మాత్రం జరగదు ఇప్పుడు ఆ రోజులు పోయినాయి ఆ రోజులో పోయినాయి మీరు వెళ్ళిపోండి మీ ముగ్గురుతో లాభం లేదు వ్రతాలు చేస్తే లాభం లేదు దానాలు చేస్తే లాభం లేదు ధర్మంగా ఉన్నంత మాత్రాన్ని కూడా మనిషి ఆనందంగా ఉండలేడు ఈ ప్రపంచంలో అట్లాగానే ఆ మూడు వదిలిపెట్టమని కాదు ఇప్పుడు ఇప్పుడు ఫ్రీ అబ్బా ఇంక మీద ధర్మమే లేదు ఇంక మీద దానమే లేదు స్వామిజీ కూడా అది కాదు దాని అర్థం మీరు అవి చేసుకుంటూ ఉండండి మీరు చేయగలిగింది అంతే కనుక అంత చేసుకుంటూ ఉండండి మీరు కోరిన మార్పు రావాలి అనుకున్నప్పుడు నేను నాలుగో వ్యక్తిని పంపిస్తున్నా ఆ వ్యక్తి వచ్చినప్పుడే జరుగుతుంది కానీ ఇంకొక విధంగా జరిగేందుకు అవకాశం లేనే లేదు ఆయన నుంచి ఏం చాలా పెద్ద పెద్ద పనులు చేస్తాడు హీ విల్ డూ గ్రేటర్ థింగ్స్ దాన్ ఎనీ ఆఫ్ యూ హ్యావ్ డన్ మీరందరూ ఎవరెవరు ఏమేమి చేశారో తెలియదు నాకు కానీ వాటన్నిటికన్నా మించి అతను చేస్తాడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు అటువంటి వ్యక్తిని నేను పంపిస్తున్నా ఆ వ్యక్తి వచ్చి కాలు పెడితే తప్ప ఈ అస్తవ్యస్తమైన ధోరణులు ఈ చిన్నభిన్నమైనటువంటి పరిస్థితులు మారేందుకు అవకాశం లేదు ఎంత మారుతాది ఎంతమంది మారుతారు ఆ సెన్సస్లోకి పోవడం లేదు మారడం అంటూ జరిగితే ఆ వ్యక్తి ద్వారా జరుగుతుంది కానీ మీ వల్ల జరిగేటువంటి పరిస్థితి లేదు మీరు పంపి పోండి మీరు అక్కడ పోయి రీచ్ అయ్యే లోపల ఇతను వచ్చేస్తాడు ఎందుకని మీరు పోయేది ప్యాసింజర్లో అతను వచ్చేది ఫ్లైట్లో ప్యాసింజర్ రైడ్లో మీరు పోతారు ఫ్లైట్లో అతను వచ్చేస్తాడు మీరు వెళ్ళిపోండి పోతూ పోతూ వాళ్ళు కొద్దిసేపు ముగ్గురులో గును అనుకొని ఇటు జరిగి ఏమనుకోవద్దు ఆయన పేరు ఏమిటి ఆత్మజ్ఞానం ఆయన పేరు ఆత్మజ్ఞానం సదద్వైతం శృతం వచ్చి ఎక్కడుంటాడు ఎక్కడున్నా సరే అతను ఉండే ప్రదేశం ఏదని కాదు ఆ ప్రదేశం శృతం ఆ ప్రదేశం శృతం అంటే శృతి మందిరం శృతి మందిరం శృతి మందిరం ఎక్కడ మీరు జరిగినది శృతి మందిరమే అది సుందరచేత నాశనంలో జరగాల్సిన కాబట్టి ఇదొక్కటే ఇదొక్కటే దీనివల్లనే వస్తుంది మార్పు రామ రామ జయ రాజా రమ రామ జయ సీతారమరామ రామ జయ రాజా రమ రామ జయ రాజా రామ రామ జయ సీత ఆయవరో నాడు అగ్రే సదే సౌమ్య ఇదం అగ్రె సృష్ పా నాడు ఆలయమే మనకు ఆశ్రయము నువ్వు రథం చేసుకో ధర్మం చేయి దానం చేయి ఏదైనా జీ ఇంకేం లేదు అంతలా ఉండేటువంటి పరమేశ్వరుడు ఏకమేవో అద్వితీయ బ్రహ్మ తెలియనప్పుడు ఆద్యుడు ఎవరో తెలియని నాడు ఆలయమే మనకు ఆశ్రయము అనంతుడు తానని తెలిసిన నాడు అనంతుడు తానని తెలిసిన నాడు ఏది కాదు ఆలయము కణ కణమే అణు ఆలయమే ఏది కాదు ఆలయం చెప్పు పరమేశ్వరుడు లేని చోటు ఏదో చెప్తే అది ఆలయం కాదని చెప్పచ్చు అనంతుడు తానని తెలిసిన నాడు ఏది కాదు ఆలయము విశ్వమత సుందరము విశ్వమూత సుందరము ఎది చూసి నా శివమయం విశ్వమూత సుందరము ఎది చూసినా శివమయము రామ రామ జయ రజరామ రామ జయ సీతారా ఎక్కడుంది ఇది రామజోగి చిట్కా చిట్కా చిట్కా ఇంత సబ్జెక్ట్ మీద లాస్ట్లో చిట్కా ఇది విషయం దగ్గర అర్థమైనా సార్ కనుక ఏదైతే సదద్వైతం శృతం యత్ యత్ సదద్వైతం శృతం తత్ పంచూత వివేకత బోధం శక్యం తేర్ ఫోర్ భూత పంచకం ప్రవీవిచ్యతేతపంచేంటో ఈ పంచభౌతికమైనటువంటి జగత్తేంటో నీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటూ విద్యారాయణ స్వామి సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేశారు పూర్ణశమాదాయ పూర్ణమేవీ ఓం శాంతి శాంతి శా